ం వా గణపతిహే కదీనాము పమస్తవస్త జ్యేష్ఠరాజి బ్రహ్మణా బ్రహ్మణస్పత ఆ శ్రీమహాగణాధిపతా జనాచార్యత్యం వందే గురు పరంపరాయంతో మమా స్వాత్ు శ్రోత్రమో ఇంద్రియాణ సర్వాణి బ్రహ్మౌరా బ్రహ్మ నిరాకరోత్వా శా ేదం భగవ అధ్యే యజుర్వేదం సామవేదం ఆథర్వం చతుసపురాణం పంచమం ైట్ పోతుంది గానే రన్ అవుతుంది పిత్రియ గు పిత్రియం రాశిం దైవం నిధిం వాకోవాక్యం ఏకాయనం ్రహ్మ విద్యాం భూత విద్యా విద్యా నక్షత్ర విద్యా సర్పదేవన విద్యా భగవ చూడండి నువ్వేం చదువుకున్నావో చెప్తే ఆ పైమాన్ని ఏం చెప్తారంటే ఆయన ఎంత లిస్టు చెప్పి ఏతద్భగ అధ్యయమి ఏ భగవ ఏతద్దు అధ్యయమి ఇదంతా నేను చదివాను అన్నాడు అంటే ఆయన దానికి చెప్పబోయే సమాధానం చూస్తే చాలా ఆశ్చర్యం కలుగుతుంది వెరీ ఇంట్రెస్టింగ్ అంటే తాత్పర్యం ఏంటంటే ఇప్పుడు మీరు చదువు చదివారు అనుకోండి ఎప్పుడు చదువుతారు చదువు మనిషి ఎప్పుడు చదువుతాడు చిన్నపిల్లవాడినిగా ఉన్నప్పుడు మనస్సు వికాసం ఉండదు చిన్నపిల్లవాడు అస్థి అస్థి కదా సందేహమైనా ఉందా అస్థి చిన్న పిల్లవాడే అక్కర్లేదు ఈవెన్ చిన్న పురుగు కూడా అస్థి తర్వాత బాతి తెలుస్తూ ఉంటుంది ప్రపంచమంతా తెలియకపోవచ్చు పాను నేను ఉన్నాను అనే విజ్ఞానం కలుగుతుంది ఆకలి తెలుస్తుంది స్పర్శ తెలుస్తుంది చీమకుడితే ఏడవడం తెలుస్తుంది పాలు పట్టిస్తే నవ్వడం తెలుస్తుంది మరి ఇదంతా తెలుసు కదా ఇదంతా జ్ఞానమే అయితే మనస్సుతో సంపాదించదగ్గ జ్ఞానం ఏది లేదు మనస్సు వికాసం చెందిన తర్వాత మనస్సుతో తెలుసుకోవటం ప్రారంభిస్తాడు మనోజ్యోతి అని అంటారు గృహదరణ్య మనస్సే వెలుగు మనస్సు అనే జ్ఞాన సాధనము దాన్ని ఆధారంగా చేసుకుని తెలుసుకుంటాడు మనస్సు తెలిసే తెలివి ఏ రూపంలో ఉంటుందండి మనస్సు తెలుసుకునే తెలివి యొక్క రూపం ఏమిటి పరిధి ఏమిటి దాని దాని స్పీయర్ ఏమిటి కన్ను చెవి మొదలగు ఇంద్రియాల ద్వారా ఏది తెలిసేందుకు అవకాశం ఉందో అది తెలుస్తుంది అంటే శబ్ద రూప రసస్పర్శ గ్రంథాలు ఖాయంగా తెలుస్తాయి మనస్సు ద్వారా తెలిసింది తర్వాత భాష ఉంటుంది ఆలోచనలు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి భాష ఉంటుంది ఇప్పుడు ఘటము అనే శబ్దం తెలిసినప్పుడు ఘట జ్ఞానము కూడా తెలుస్తుంది ఘట జ్ఞానం ఉన్నప్పుడు ఘట శబ్దం తెలుస్తుంది కాబట్టి శబ్దము నామము ఆ నామానికి సంబంధించినటువంటి జ్ఞానము అంటే రూపము రూపము నామము ఇవి తెలుస్తూ ఉంటాయి సో ఇంతవరకు మనస్సు వెళ్లగలుగుతుంది శబ్దస్పర్శ రూప దశ గ్రంథములు అనే విషయాలను తెలుసుకోగలుగుతుంది నామరూపములు భాష భాష అంటేనే నామరూపాలు సో శబ్దములు లేక నామములు వాటి ద్వారా నిర్దేశించబడే రూపములు ఇంతవరకు మనస్సు తెలుసుకోగలుగుతుంది ఇంతకు మించి తెలియగలుగుతుందా మనస్సు తెలియలేదు ఇదే కాబట్టి ఈ పరిధిలోనే వస్తాయి అన్ని శాస్త్రాలు ఈ పరిధిలోకే వస్తాయి ఇప్పుడు నేను చెప్పిన పరిధి ఉందే అన్ని శాస్త్రాలు గంటలోకి వచ్చేస్తాయి ఇదంతా కూడా కేవలము మనస్సు పరిధికి లోబడి ఉండే విజ్ఞానం ఇది గొప్పది కావచ్చు కానీ యథార్థం మాత్రం కాదు ఆత్మ యథార్థం మాత్రం కాదు ఇది ఎలాగంటే తరంగాలకి సంబంధించిన విజ్ఞానం ఎంత గొప్పదైనా అవ్వచ్చు కానీ అది యథార్థ వస్తువుకి సంబంధించిన విజ్ఞానం మాత్రం కాదు యథార్థ వస్తువు నీరే కానీ తరణం కాని కాదు గనుక కాబట్టి మనస్సుతోటి మనస్సు వినియోగించి దానికి ఉండే గొప్పతనాన్ని వినియోగానికి తీసుకొచ్చి మీరు ఎంత విజ్ఞానాన్ని సంపాదిస్తారో అదంతా కూడా అపరావిద్య కిందకు వస్తుంది అవిద్య కింద కోస్తుంది ఈ మనస్సు అనే ఉపకరణము దేని ఆశ్రయమునందు ఏ ఆత్మ చైతన్యము యొక్క ఆశ్రయమునందు ఇది ప్రకాశిస్తోందో తాను ప్రకాశిస్తూ జగత్తునంతను ఈ విజ్ఞానమునంతనూ ప్రకాశింపజేస్తూ ఉన్నదో ఆ మనస్సుకు ఆశ్రయమైన ఆత్మ చైతన్యం కలదో దానిని మనస్సు ద్వారా గాని మనస్సు వినియోగిస్తూ ఉండే శబ్దము లేక భాష లేక నామముల ద్వారా గాని తెలియట సంభవము కాదు ఆ ఆత్మ యొక్క స్వరూపమును తెలియటో అనగా మామూలుగా ఘటపటాదులను తెలుసుకున్నట్లు కాదు ఆత్మస్వరూపమును తెలియత అంటే ఆత్మస్వరూప నిష్ఠుడై ఉండుతా అనర్థం ఆరోగ్య దీనికి దృష్టాంతంగా చెప్పచ్చు ఆ ఆరోగ్యాన్ని తెలియడం అంటే ఏమిటండి ఆరోగ్యాన్ని తెలియచుకోవడం అంటే ఏమిటి ఆరోగ్యాన్ని తెలుసుకోవడం అంటే ఆరోగ్య సూత్రాలకు సంబంధించిన పుస్తకాలు చదవడం అని అర్థం కాదు అది అది వేరే సంగతి అలాంటిది ఉంటుంది తప్పేం కాదు కానీ ఆరోగ్యమును ఆరోగ్యముగా తాను ఉండుట ఆరోగ్యాన్ని తెలుసుకోవడం అంటే తాను ఆరోగ్యముగా ఉండుట అంతకంటే వేరే తెలుసుకోవడమే ఉంటుందండి ఒక ఆయన ఆరోగ్య శాస్త్రంలో పిహెచ్డీ చేశాడు కానీ ఎప్పుడు దగ్గుతో రొప్పుతో ఉంటాడు ఆరోగ్యంతో ఏమిటి ఉపయోగం దానివల్ల మన విజ్ఞానాలని ఇక్కడ ఏకరవ పెట్టిన అలాంటి విజ్ఞానాలు ఇదంతా కూడా మనస్సు పరిధిలోకి వచ్చే విజ్ఞానమే కానీ మరొకటి కాదు ఆత్మస్వరూప జ్ఞానం అనేది దీనికి అతీతంగా ఉంటుంది ఆ విషయాన్ని చెప్పడం కోసం ఇటువంటి ప్రణాళికలో శృతి ముందుకొస్తూ ఉన్నది సరే నారదుడు వల్లించిన విద్యల లిస్టు చూస్తున్నాము ఆ లిస్ట్ అందాము సో వ్యాకరణైన హి పదాది జ్ఞాయంతే అంతవరకు వచ్చినట్టు గుర్తు నాకు పిత్ర్రియం శ్రాద్ధకల్పం రాశిం గణితం దైవం ఉత్పాత జ్ఞానం సో ఉత్పాత జ్ఞానం ఉండేది పాపం పూర్వం వాళ్ళ దగ్గర ఉత్పాత జ్ఞానం ఉండేది ఇవ్వకున్న పుస్తకాలు లో శ్లోకాల ఉండి. ఉంది ఎర్తక్ ఎత్తక్వేక్స్ని ప్రిడిక్ట్ చేయచ్చు శకున శాస్త్ర శకున శాస్త్రం లాంటిదే ఉత్పాతం అంటే శకునం అంటే ఊరికి వెళ్ళి ముందు వచ్చి ఎవరో ఎదురొస్తే ఆ పని అయింది అవలేదు అలాంటిది మరీ వ్యక్తిగతమైంది శకునం ఉత్పాతం అంటే భూకంపాలు సునామీలు అది ఉత్పాతం కొంచెం పెద్ద లెక్కలో ఉంటుంది ఉత్పాత జ్ఞానము తర్వాత నిధి మహాకాలాది నిధి శాస్త్రం ఎక్కడి నుంచో పట్టుకొచ్చారు నిధి శాస్త్రం అని ఒకటి ఉంది ఇది ఇప్పుడు ఏం లేవి ఇప్పుడు ఉండేవి ఇప్పుడున్నా ఈ నిధి శాస్త్రం గోలెందుకు జియాలజీ ఉందిగా ఇప్పుడు మినరాలజీ నిధి అంటే మినరాలజీ ఏ ఏ ఉన్నాయి ఏమిటి అదంతా కూడా మినరాలజీ ఈజ్ ది నిధి శాస్త్రం ఈ రోజుల్లో సో ఆ నిధి అప్పట్లో కొంచెం సిస్టమేటిక్గా ఉండేది ఇవన్నీ ఆ తర్వాత కాలంలో పోయి మహాకాల శాస్త్రం అని ఒకటి ఉందిట టీకా టీకాకారులు ఏం రాశారో చూస్తే ఇదే రాశారు అది మాత్రమేం తెలుసు మహాకాలము అనే అది దానికి వేరే శంకరాచార్యులు అలాంటిది ఒకటి ఉందని చెప్పారు ఆదిశబ్దంతో చెప్పదగ్గది ఏదైనా ఉందా అంటే ఉంది ఏదో రత్న రత్న అన్వేషణ శాస్త్రం సముద్ర గర్భంలో రత్నాలు ఉంటాయంటారు సముద్రం అంతా ఎక్కడ వెతుకుతా ఏదో షిక్కులోనో పడవలోనో వెళ్ళి ఇక్కడ ఉండొచ్చు ఇక్కడ ఉండొచ్చు అంటే అక్కడికి దూకి లోపలికి వెతికి ప్రయత్నం ఏదైనా చేయొచ్చు దానికి సంబంధించి ఏదో శాస్త్రం ఈ రకంగా ఏదైనా ఉండి అదంతా నాకు తెలుసు అనుకున్నాడు నారదు మంచిది వాకోవాక్యం తర్కశాస్త్రం చెప్పాను కదా నిన్న మీకు వాకోవాక్యం అంటే తర్కశాస్త్రం తర్క అంటే అర్థమేమిటో తెలిసినండి ఆ పదాలని రివర్స్ చేయాలి దాన్ని ఫైలాలజీలో హేఫలాలజీ అంటారు హెఫలాలజీ అంటారు గుర్తు ఒకసారి డిక్షనరీ చూద్దాం హేఫలాలజీ హెచ్ఏపిఎల్ఓ ఎల్ఓజీవై అది ఫైలాలజీలో చెప్తారు అలాగే హెఫలాలజీ అంటే భాష యొక్క వికాసం అయ్యే క్రమంలో పదాలు ఒక పదంలో ఉండే వర్ణాలు తిరగబడుతూ ఉంటాయి వారాణీ బికమ్స్ బెనారస్ హింస బికంస్ సింహ అలాగే కర్త బికంస్ తర్క కర్త కృతి కర్తనే అంటే సిజరింగ్ అనర్థం కర్తనము అంటే సిజరింగ్ కట్ చేసుకుంటూ పోవడం దాన్నే కొంచెం ఆ కృతి కొంచెం ఇటువంటి తిరగేస్తే తర్క కాబట్టి తర్క శాస్త్రం చేసే పని ఏమిటంటే ఎదరవాడు చెప్పింది కాదన్నమే తర్కశాస్త్రం అది వాకోవాక్యం పడన్న వాకు మీద వీడింకో వాక్యం వీడి వాక్యం మీద వాడు వాక్యం ఇలా నడుస్తూ ఉంటుంది తర్కశాస్త్రం వాళ్ళు సెటిల్ చేసి ఇది ఏమి సెటిల్మెంట్ వచ్చి ఇగో ఇది పురుషార్థానికి ఉపయోగపడుతుంది అది సెటిల్మెంట్ ఏమి దాంట్లో అదో శాస్త్రం దాన్ని అలా ఉంటారు వాళ్ళు వలించి తప్పులు అందులో ఇప్పుడు సప్త పదార్థాహని వర్ణిస్తారు ఏమర్థం ఉంద దానికి బ్రహ్మ పదార్థం అయితే ఒకటి వన్ వితౌట్ ది సెకండ్ అనే అనాలి లేకపోతే ఎన్ని పదార్థాలు ఉన్నాయో కెమిస్ట్రీ వాళ్ళనో ఫిజిక్స్ వాళ్ళనో అడిగితే చెప్తారు వాళ్ళు వంద నూట ఐదో నూట నలభై నూనెది అటు కాదు ఇటు కాదు కొన్ని పంచభూతాలనే అది కాదు సప్త పదార్థ ఏదో లెక్క ఇది తర్క శాస్త్రం మంచిది అది అంతా ఆయన చదివారు మంచిదే ఏకాయనం నీతి శాస్త్రం ఏకాయనం నీతి శాస్త్రం అది ఏకాయన శబ్దానికి నీతిశాస్త్రము అని అర్థం నీతిశాస్త్రం ఉంది విదుర నీతుంది శుక్రనీతుంది పుస్తకాలు కూడా దొరుకుతాయి సో ఆ నీతి శాస్త్రాన్ని చదివాడాయి మంచిది దేవ విద్యా నిరుక్తం అది దేవ విద్య అంటే నిరుక్తము అని అర్థం దివ్ అంటే ప్రకాశం దాన్ని బట్టి వచ్చింది ఆ మీనింగ్లో నిరుక్తము దేవవిద్య అది దేవ దేవవిద్య అంటే నిరుక్తం ఎందుకయిందంటే వ్యాకరణ ప్రధాని వ్యాకరణ నిరుక్త జ్యోతిషానాం ఓకే దేవ విద్య అంటే దివట ప్రకాశము అదే అర్థం ఆ పదమున్నది ఆ పదానికి అర్థం ఎందుకొచ్చింది అనే విషయాన్ని మనకి విప్పి చెప్తున్నది క్రోస్ లైట్ అందుకోసం దేవ విద్య అంటే నిరుక్తము అని అర్థం నిరుక్తం అనే పేరు విని ఉంటారు మీరు యాస్కాచార్యుడు నిరుక్తాన్ని రచించినవాడు నిఘంటు నిరుక్తము అంటే నిఘంటు ఆ నిఘంటువులో ప్రధానికి అర్థంతో పాటుగా ఎటిమాలజీ కూడా ఇస్తారు వ్యుత్పత్తి వ్యుత్పత్తి కూడా ఇస్తారు వ్యుత్పత్తి అర్థములు అని మీరు ఎప్పుడైనా తెలుగులో చదివారా అది కూడా ఇస్తారు అగ్ని ఉందనుకోండి అగ్రే నయతి ఇది అగ్ని అగ్ని అంటే పరమేశ్వరుని అర్థం అగ్ని అంటే సృష్టికి పూర్వము నయతి జగత్తును సృష్టించాలనే సంకల్పం చేసి ముందుకు అడుగు వేసేవాడు లీడ్ చేసేవాడు అందరికంటే మొట్టమొదటి లీడ్ చేసింది ఎవరండే ఈశ్వరుడు కాబట్టి అగ్ని అంటే ఈశ్వరుడు అని అర్థం అలాగేవో చెప్తా ప్రాంతం దాని పేరు దేవ విద్య మంచిది ఇప్పుడు బ్రహ్మ విద్యా అనే పదాన్ని చెప్తున్నారహ్మణువ్యజుసామాక్ష్యస్యా విద్యాద్యాచితయ విసేస్తే అలాగే ఉంటుంది వి ఉపసర్గ అది పాఠం చెప్పినట్లయితే ఛందశ్చితయ అంటుంది కొనం అలాగే చెప్పుకుంటున్నాం ఛంద్యితయ ఓకే ఇప్పుడు బ్రహ్మ విద్య బ్రహ్మ విద్య అంటే ఆత్మ ఆత్మవిద్య కాదు ఆత్మవిద్య వచ్చిందంటే ఇంక మళ్ళీ పాఠం ఉంది ఇదంతా మళ్ళీ సమత్ కాబట్టి బ్రహ్మ శబ్దానికి అర్థం వేదం అని కాబట్టి బ్రహ్మణ విద్య బ్రహ్మ అంటే ఋగ్వజుస్సామాఖ్యస్య నేను మీకు మనం మనం చేశాను అంటే మూడు ప్లస్ వన్ మూడు ప్రధానం సో అంటే ఋగ్వేద యజుర్వేద సామవేదములు అనే ఉన్నాయి వీటికి బ్రహ్మ ఆ రుద్యు వాటి యొక్క విద్య ఆ వేదముల యొక్క విద్య వేదముల యొక్క విద్య అంటే ఏమిటి వేదాంగములు అని అర్థం వేదాలకి వేదమే విద్య కదా మళ్ళీ వేదము యొక్క విద్య అంటే వేదమునకు చెందిన విద్యలు అవి ఆరు ఆరింటిలో మూడు వెళ్ళాయి కాబట్టి మళ్ళీ మూడుని మళ్ళీ ఎందుకు చెప్పడం మూడు వెళ్ళాయి ఆల్రెడీ వ్యాకరణం వెళ్ళింది జ్యోతిషం వెళ్ళింది సో నిరుక్తం కూడా అయింది ఆ మిగిలిన మూడు చెప్పారా మిగిలిన మూడు ఏమిటి శిక్షా కల్ప ఛందశ్చితీను శిక్ష అంటే ప్రొనౌన్స్ చేసే శాస్త్రం పొనిటిక్స్ శిక్ష అంటే ఉచ్చారణ శాస్త్రం పదాలని వాటిని ఎలా ఉచ్చరించాలి దాన్ని పొనిటిక్స్ అంట దాన్ని అదో ఉచ్చారణ శాస్త్రం దాన్ని కూడా నేర్చుకోవాల్సి ఇంగ్లీషు ఉచ్చారణ కూడా మరి అవసరమే ఇంగ్లీష్ ఉచారణ నేర్చుకునేప్పుడు నేను అమెరికా వెళ్ళొస్తూ ఉంటాను కదండి వాళ్ళు నాకు ఇంగ్లీష్ ఉచ్చారణ నేర్పుతూ ఉంటారు నేను నేర్చుకుంటాను వాళ్ళ దగ్గర వాళ్ళని ఎంకరేజ్ చేస్తే నేర్పుతాను సో ఎందుకంటే వాళ్ళ ఉచ్చారణ మన ఉచ్చారణ భిన్నంగా ఉంటుంది వాళ్ళు రాసింది అనరు అనేది రాయరు ఏదేదో రకరకాలుగా ఉంటుంది మనదేమో ఏది రాస్తామో అది ఉచ్చరిస్తామో ఏది ఉచ్చరిస్తామో అది రాస్తాము మన బద్దతది సో ఎనీవే కాబట్ అది కూడా నేర్చుకోవాలి మరి ఇంగ్లీష్ మాట్లాడాలంటే ఇంగ్లీష్ వర్డ్ దగ్గరికి వెళ్ళి ఇంగ్లీష్ మాట్లాడాలంటే కొంత ఇంగ్లీష్ నేర్చుకుని ఉండాలి ఆ ఆ ఉచ్చారణ నేర్చుకుని ఉండాలి భాష తెలిస్తే సరిపడదు శిక్ష అంటారు టీ టీ ఉందనుకోండి టీని టీ అని మనం మామూలు తెలుసు టీ అంటే అవ్వకూడదు దాన్ని కొంచెం లైట్గా వాళ్ళు ఇంకో మోడల్లో ఉచ్చరిస్తారు ఇది ఎలాగా నేను ఒక వ్యక్తి దగ్గర కూర్చొని కాదు అది అర్థం చేశాను దాన్ని శిక్ష అని అంటారు టీ అన్నాడు అంతేకాని టీ ఎలా అనకూడదు చెందకూడేదో అది వాడు అలా అనకూడదు సో సమ్ స్మాల్ డిఫరెన్స్ ఎనీవే శిక్ష కల్పము అంటే యజ్ఞ యాగాదులు చేసేటువంటి ఆ ప్రొసీజర్స్ చెప్పే శాస్త్రానికి కల్పము అంటే అపస్తంభ గృహ్య సూత్రాలు అపస్తంభ ధర్మసూత్రాలు వీటన్ని కల్ప కల్పసూత్రాలే మళ్ళీ ధర్మసూత్రాలు కల్పసూత్రాలే కల్పసూత్రాల్లో ఏం చెప్తారంటే ఎలాగా ఏ కర్మని ఏ విధంగా చేసుకురావాలో అదంతా చెప్తారు సో చాలా విస్తారంగా ఉంటుంది కల్పసూత్రాల్లో మీరు వినుంటారు పురోహితులు చెప్తున్నప్పుడు ఎప్పుడైనా అంటే ఈ స్మార్త పురోహితుల్లో ఇవన్నీ రావు కానీ హోమం చేసినప్పుడు ఇవి వస్తాయి సో అగ్నిం పరిసమూహ్య ఉత్తానైన పాత్రం సమానియ అంటే ఇలా ఇలా వినుంటారు మీరు వివాహ సందర్భాల్లో మరి పండితులు అయితే చెప్తారు అవన్నీ కల్పసూత్రాల నుంచి వస్తాయి ఆ యోగాది క్రతువులు చేసే ప్రొసీజర్స్ని వాడు సూత్రాల కింద రాసుకొని పెట్టుకున్నారు ఆ సూత్రం అంటూ ఉంటే పని చేసుకోవడం అలా అది కల్పశాస్త్రం తర్వాత ఛందశ్చితి చితి చితి అంటే బోధించటం ఛందశ్చితి దాన్ని ప్రకాశింపజేయటం ఛందస్సుని ప్రకాశింపజేయటం సో ఛందశ్చితి అంటే ఛందస్సుని బోధించే శాస్త్రము ఛందశాస్త్రము ఛందస్సులు గాయత్రి ఛందస్సు త్రిష్పు అనుష్ఠుకు ఇలాగే ఎనిమిది ఛందస్సులు ప్రధానమైన ఉన్నాయి ఈ ఎనిమిది నుంచి ఆ ఎనిమిది కాదు ఏడు సప్త సప్తదే అగ్నే సమి సప్త దిత్పా సప్త ఋషయ సప్తధామ ప్రియాణి సప్తహోత్ర దాంట్లో సప్తఛందాంశే అనే మాట రాలేదు ఎక్కడో ఇంకోటి ఒకటి వచ్చింది ఏడు ఛందస్సులు సో ఆ గాయత్రి అనుష్ త్రిష్ పంక్తి బృహతి ఇలాంటివి ఏడు ఛందస్సులు ఉన్నాయి మిగతా ఈ ఏడింటికి వేరియేషన్స్ ఇంకా ఇంకా డజన్స్ అండ్ డజన్స్ ఆఫ్ ఛందస్సులు ఉన్నాయి అదన్నింటినీ విస్తారంగా బోధిస్తారు సో ఆ ఛందస్సు గాయత్రి అన్నది ఛందస్సు పేరు ఛందస్సు పేరు గాయత్రి ఛందసామోహం వినలేదు మీరు దీంట్లో గీతలో గాయత్రి ఛందసామోహం నేను ఛందస్సుల్లో గాయత్రి ఛందస్సును అని ఆయన అంటారు ఛందస్సు పేరు ఆ మంత్రం కనుక ఆ ఛందస్సులో ఉంటే దానికి గాయత్రి అని సో ఈ సవితృగాయత్రి అంటే సవితృ సవితృదేవత సూర్యదేవతని ఆ బోధించేటువంటి మంత్రం అది సవితృగాయత్రి సావిత్రి అంటారు ఆ మంత్రాన్ని సావిత్రి మంత్రం అంటే సవితృదేవతాకమైన మంత్రం ఆ మంత్రమే గాయత్రి ఛందస్సులో ఉంది కనుక దానికి గాయత్రి అని పేరు వచ్చింది ఓసారి గాయత్రి అని పేరు దానికి పెర్శానిఫై అయ్యి అలాగొచ్చింది పురాణంలోకి వచ్చేప్పటికీ కొంచెం దానికి ఆ రూపం అంతా వేదం దగ్గరికి వచ్చేప్పటికీ ఇంకా ఈ పెర్సానిఫికేషన్స్ ఇవే ఉండవు కేవలము ఆ ఛందో రూపంగానే ఉపాసన చేస్తాం అది ఒక పద్ధతి ఎనీవే సో ఛంద ఈ ప్రతి దేవత యొక్క మంత్రం గాయత్రి మంత్రంలో ఉంటుంది ప్రతి దేవతకి గాయత్రి ఛందస్లో మంత్రం ఉంటుంది ప్రతి దేవతకి తత్పురుషాయ విద్మహే వక్రతుడాయ ధీమహి కర్ణోదం తోదయా అది గాయత్రి అది గణేష్ గాయత్రి సత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయా అతను రుద్రగాయత్రి సత్పురుషాయ విద్మహే తన్నో విష్ణు ప్రచోదయా అతను కూడా ఉంటుంది ఇంకో విష్ణుగాయత్రి అన్ని గాయత్రీలు ఉన్నాయి అవేవో అరడతనం ఎన్నో మామూలుగా వేదాల్లో ఉన్నాయి మనవాళ్ళు కొన్ని క్రియేట్ చేశారు సృష్టించారు ఇంకా ఆ సందర్భానికి అనుకూలంగా ఉంటుందని ఆంజనేయ విద్మహే వాయు పుత్రాయ ధీమహి తన్నో మారుతి ప్రచోదయ మనవాళ్ళు పెట్టింది సాయిబాబాయ విద్మహే పత్తి వాసాయ ధీమహి తన్నో సాయి బాబా ప్రచోదయా ఇంకోటి మధ్యన ఇంకొకటి సృష్టి అలా యాడ్ చేసుకుంటూ వెళ్తాం మంచిది చోట గాయత్రి అంటే దీన్ని బట్టి తేలింది ఏమిటంటే గాయత్రీ ఛందసామహం దేవత ఉందంటే గాయత్రీ ఛందస్సులో ఒక మంత్రం ఉండాలి లేకపోతే దేవత ఆ దేవతకి లోటేది అంచేతనే గాయత్రి మన వాళ్ళకి తెలుసు ఆ సంగతి అంచేతనే శిటిడి విద్మహే మహాయోగాయ ధీమహి అంటే ఇలాగేదో అది కూడా విన్నాను నేను సో సమ్థింగ్ దాడ్ విష్ణుపత్ని అయితే విద్మహే అంటే ఇలాగ ప్రతి దేవతకి కూడా శబరి వాసాయ తన్నో శాస్త్ర ప్రచురయాత తన్నో అనకూడదు తన్మ శాస్త్ర ప్రచురయాతనం కొంచెం సంధేది కూడా తీసుకుంటూ సంవత్సరం రోజున అడిగితే బాగా కరెక్ట్గా వస్తుంది మొత్తానికి గాయత్రిలో ఒక మంత్రం ఉండాలి లేకపోతే అది లోటు గాయత్రి ఛందసామహం ఈ విధంగా చంద్రశాస్త్రాన్ని బోధించేటువంటి ఆ గ్రంథాన్ని పింగళనాగుడు అని ఆయన రచించాడు ఇది వేదంలో ఒక అంగము ఈ ఊళ్ళో వేదభారతి అని ఒక సంస్థ మీరు కూడా ఎరువురు ఆయన ఆయన ఒక పుస్తకాన్ని ప్రచురించారు ఆ సంస్థ తరఫున ఆయన దర్శనం కాదు ఇంకోటి ఆయన ఇంకో పెద్ద ఆయన ఎవరో సార్ చంద్రశాస్త్రం మీద ఒక పుస్తకాన్ని ప్రచురించారు బలా పుస్తకం భూత విద్యా భూతతంత్రం భూతతంత్రం అంటే భూతప్రేత విషేత ఏం కాదండి తంత్రము అంటే దాని టెక్నిక్స్ అని అంటే పంచభూతాలకి సంబంధించి పంచభూతాలకు సంబంధించి అనేక వివరాలు ఉంటాయి సో ఆ వివరాల నుండి శాస్త్రం పేరు భూతతంత్రం ఎక్కడైనా మీకు పంచముఖి అని కనపడితే పంచముఖి అంటే ఆ పంచభూతాలను అర్థం చేస్తారు ఎందుకంటే పరమేశ్వరుడు జగద్రూపంగా ఉన్నాడు కనుక జగత్త పరమేశ్వరుడు అయితే జగత్తులో ఎన్ని అంశాలున్నాయి ఐదు ఉన్నాయి కాబట్టి ఈశ్వరునికి ఐదు ముఖాలు అని అలాగ దాని కనెక్షన్ తర్వాత చాలా శాస్త్రీయమైన కొంత సూత్ర సాహితులు ఆవిష్కారంగా ఇస్తారు క్షత్రవిద్యా ధనుర్వేదం ఇది ధనుర్వేదము అంటే ఆర్చరీ ధనుర్వేదం ఉన్నది ప్రాక్టికల్ సైన్సెస్ ఎవరినాయి సపోజ్ మనం ధనుర్వేదం పుస్తకం ఏదైనా మాన్యుస్క్రిప్ట్ సంపాదించి దాన్ని కాపీలు తయారు చేసుకుని చక్కగా కూర్చొని రోజులు చదువుకున్నాం అనుకోండి ఎందుకు ఉపయోగం దానివల్ల ధనుర్వేదం వల్ల శ్లోకాలు అది చెప్పంటే చెప్తా ఏదో కింద మీద పడేది అన్వయం చేసి డిస్టరీ పెట్టుకుని చెప్పచ్చు ఈజీగానే ఉంటాయి అలా టార్గెట్ పెట్టుకోవాలి జాగ్రత్తగా చూడాలి ఇలా ఏదో కుడి ఎడగన్న మూసి కుడికొనితో చూడాలి అలా ఏదో రాసి ఉంటుంది శ్లోకాలు అదంతా ఎందుకు ఉపయోగం మనకి ఎదుటి ఉపయోగం బట్ స్టిల్ ఆ చదివి వాళ్ళ ధర్మీ ఏమైనా ఒక పిహెచ్డి కూడా చేస్తూ చేయొచ్చు మొత్తానికి అది అవి మనకు ఎలాగో తెలియదు దాంట్లో దాంట్లో భాగమే మంత్రి నుంచి వదిలిపెట్టే మిస్సైల్స్ కూడా ధర్మవేదంలో భాగమే అదంతా నారద మహర్షి వెల్లించాడు ఆయన ఆయనకు తెలుసు నక్షత్ర విద్యా జ్యోతిషం ఇది కూడా వేదంలో అంతర్భాగం కానీ ఏస్ట్రాలజీ కాదు ఏస్ట్రనజీ జ్యోతిహి అంటే జ్యోతి అంటే ఆకాశంలో ఉండి ప్రకాశించేటువంటి వాటికి జ్యోతిషి అని పేరు వేగు చుక్క ఏదో శుక్రగ్రహం ఏదో ఏదో దాని తోడు అది చుక్క అలా ప్రకాశిస్తూ ఉంటుంది అది ఒక జ్యోతి ఒకప్పుడు స్వయం ప్రకాశం కావచ్చు ఒకప్పుడు కాకపోవచ్చు చంద్రుడు కూడా జ్యోతియే స్వయంప్రకాశం కాదు సూర్యుడి నుంచి వస్తుంది నక్షత్రాలు స్వయం ప్రకాశములు బట్ ఇవన్నీ కూడా జ్యోతిషి అని పేరు ఆకాశానికి జ్యోతి మండలము అని పేరు నిన్న మండలాకారంగా ఉంటుంది చూడ్డానికి జ్యోతిషులన్నీ దాంట్లో ఉంటాయి అవి ఆ జ్యోతి నక్షత్రములు వాటి పొజిషన్స్ వాటిని బట్టి సూర్యోదయ సూర్యాస్తమయముల యొక్క గణనము గ్రహములు గ్రహముల యొక్క చలనము దాన్ని బట్టి గణనములు ఏమిటి గ్రహ గ్రహణాలు ఉంటాయి చూడండి ఎక్లిప్స్లు వాటి యొక్క గణనము ఈ విధంగా చంద్రోదయము చంద్రాస్తమి వీటి గణనము ఇవన్నీ అవసరం పంచాంగానికి ఇవన్నీ అవసరం ఇది యాస్ట్రానమీ అది అది వేదాంగం అంతేగాని వ్యక్తి యొక్క భాగోగు నిర్ధారించేటువంటిది అది వేదాంగం కాదు ఇంకా మీరు తెలుసుకుంటే మంచిదని సో జియో ఎందుకంటే ఇది మాది వేదాంగం అంటూ కాదు మీది వేదాంగం కాదు వేదాంగం మీకు తెలియదు మీకు తెలుసుండదు వేదాంగం కాదు వేదంతో ఎందుకు ముడిపెట్టడం మీ ప్రాక్టీస్ మీరు చేయండి మళ్ళీ వేదంతో దానికి ముడిపెడుతూ ఉండడం ప్రతీది వేదం అంటూ ఉండడం వేదం ఏమీ తెలియదు మళ్ళీ అలా ఎలా దొరుకుతుంది అది సరికాదు కదా కాబట్టి వేదాంగం కాదు కానీ పది మంది వేదాంగం వేదాంగం అంటే వేదాంగమే ఉంటుంది పొలిటికల్ సైన్స్ లాగా పొలిటికల్ సైన్స్ ఏమి పొలిటిక్స్ కూడా సైన్స్ ఏనా సైన్స్ అంటే ఏదో ఫిజిక్స్ కెమిస్ట్రీ ఇలాగేదో కొంత ఉండాలి కానీ పాలిటిక్స్ కూడా సైన్సే ఉమాభారతి తెలంగాణ రాష్ట్ర సమితిని సపోర్ట్ చేసింది ఆ దాపు సైన్సే ఉంది సర్పదేవజన విద్యా అక్కడ విద్య అనే పదాన్ని రెండింటి కలపాలి సర్ప విద్యాం దేవజన విద్యా అనమాట సర్ప సర్ప విద్య అంటే దానికి గారుడము పేరు అంటే దాంట్లో మంత్రాలు గరుత్మంతునికి సంబంధించినవి ఉంటాయి సర్పాలకి శత్రువు గరుడు అని కాబట్టి ఆ గారుడ విద్య దానికే పేరు అదే ఆ పావు మంత్రాలు అం పల్లెటూళ్ళలో ఉండి వారిపోవడం ఇప్పుడు ఉన్నారా లేదా ఉన్నారు ఇంకా ఇంకా కొన్ని పల్లెటూళ్ళలో ఈ గారుడము గారుడమనే పదంలో ప్రఖ్యాతి కాకుండా పావు పాము మంత్రం తేలు మంత్రం ఇలాంటివి మంత్రం ఉంది ఎరుగుతురా మీరు గిణుకు గిణుకు అంటే స్ప్రెయిందన్నమాట ఈ పల్లెటూళ్ళలో అక్కడ నడిచేప్పుడు రోడ్లోవి తగ్గాలేక స్ప్రెయిన్ వస్తుంది కాలు మడతబడి అది నొప్పు పుడుతూ ఉంటుంది అది పోదు ఇప్పుడు అంటే ఎన్ఆర్సీ ట్యాబ్లెట్ లేకపోతే తైలినాల్లో లేకపోతే ఈ భూప్రోహంలో వేసుకుంటే పోతుంది కానీ మరి అప్పట్లో అలాంటి ఉంది కాదు మంత్రం దానికి ఏం చేస్తానంటే అతను తలుపు రకాలు నిలబడి ఉంది తలుపు యువత నిలబడతారు తలుపు వెనకాల నిలబడతాడు నిలబడి అతను ఏదో చేసేవాడు చేసి ఏదో అనుమనివాడు అని వాళ్ళం అని తర్వాత మొదటి పొద్దున్న వెనుక పోయిందంటే పోయింది అదే అవును అలాగే యు ఆర్ రైట్ ఆ బరిక గడ్డి పరక తీసుకొచ్చి వేస్తా ఇలా ఇలా టచ్ కూడా చేస్తారు కొంతమంది అయితే వేప మొక్క తీసుకురమ్మని వాడు కూడా వేప సో ఆ వేప అంటే అందరికీ లోకువా అంచేదా వేప చెట్టు కనపడకుండా విరిచేసి ఇదే సో ఇది సర్ప విద్య ఫెయిత్ హీలింగ్ ఇవన్నీ కూడా కొంత కొద్ది గొప్ప మోడర్న్ మెడిసిన్లో కూడా ఫెయిత్ హీలింగ్ ఉంటుంది రెసిబో ఎఫెక్ట్లు ఇవేవి ఉంటాయి మోడర్న్ మెడిసిన్లో కూడా అంటే కొంత దెన్ ఆల్వేస్ సమ్ లాజిక్ ఇన్ ఆల్వేస్ ఇదో కొద్దిపాట్ల అని ఉంటే హండ్రెడ్ పర్సెంట్ లాజిక్ అని అనడానికి అవకాశం లేకున్నా కొద్ది లాజిక్ ఉంటుంది కొంతవరకు ఉపయోగపడతాయి ఓ పాయింట్ వరకు ఉపయోగపడతాయి బియాండ్ దట్ ఇట్ ఓంట్ దా దేవజన విద్యా గంధయుక్తి నృత్య గీత వాద్య శిల్పాది విజ్ఞానాన్ని ఈ పదం చూస్తే నాకు నాకు విడ్దూరంగా ఆశ్చర్య ఆశ్చర్యం కలుగుతుంది దేవజన దేవజన అంటే ఇప్పుడు మీరు జూబ్లీ హిల్స్ వెళ్ళారనుకోండి దేవతలు ఉంటారు దేవజనులు కూడా ఉంటారు అలాగనమాట దేవలు దేవతలు దేవజనులు దేవతలు ఎక్కడుంటారు ఆ పెద్ద ప్యాలెస్ లాంటి దాంట్లో దేవతలు ఉంటారు దేవజనులు ఎక్కడ ఉంటారు వెనకాల ఔట్ హౌస్లోనో లేకపోతే ఆ కొంతమంది దేవజనులు అలా వచ్చి ఆ సేవలు చేసేసి మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటారు అలాగే దేవజనులు వాళ్ళకే ఉపదేవులు అని కూడా పేరు దేవచేనులకే ఉపదేవాహారి పేరు మీరు భాగవతంలో వస్తుంది అంటే దేవతలు ఇప్పుడు ఇంద్రుడి గారును ఇతర దేవతలు ఇప్పుడు పుణ్యం చేసుకున్న స్వర్గానికి వెళ్ళిన వాళ్ళందరూ దేవతలు అయిపోతారు వీళ్ళందరూ ఏమనుకుంటారంటే ఒక డ్యాన్స్ ప్రోగ్రామ్ చూస్తే బాగుంటుంది ఎంటర్టైన్మెంట్ కోసం అని అనుకుంటారు అనుకుంటే ఊర్వశి వచ్చి డ్యాన్స్ చేస్తుంది ఇట్టిగా డ్యాన్స్ ఏమిటండి దానికి ఏదో కొంత ఇది కూడా ఉండాలి కదా ఆర్కెస్ట్రా ఉండాలి కదా ఆర్కెస్ట్రా ఈ డ్యాన్స్ చేసి ఆమె పేరు అప్సరస ఆర్కెస్ట్రా ప్రొవైడ్ చేసేవాళ్ళు గంధర్వులు వీళ్ళు దేవజనులు దేవతలు కాదు దేవజనులు అంచేతనే మరో చోట ఉపదేవాహన్ ఉపదేవతలు దేవతలు ఉప అంటే వన్ స్టేజ్ లెస్ట్ మేము కదా ఉప ప్రధానమంత్రి లాగా వీళ్ళు ఉప ఉపదేవాహ సో వీళ్ళు దేవజనువులు దేవజనా వెరీ ఇంట్రెస్టింగ్ పీపుల్ సో అయితే దేవతల వాళ్ళు కానీ దేవ జనులు అనుకుంటాం అది దాని రకాల సిద్ధాంతం అది పోతే ఎవళ్ళు దేవజనువులు అంటే గంధయుక్తి అంటే పెర్ఫ్యూ మరీ వీళ్ళు ఏం చేస్తారంటే గంధయుక్తి పీపుల్ ఈ హెర్బల్ పెర్ఫ్యూమ్స్ అన్ని హెర్బల్ ఉండి ఒక ఆ హెర్బల్ అవి ఆ హెర్బ్స్ని పెంచి పోషించడం అవి ఎక్కడ దొరుకుతాయో అక్కడ పట్టుకోవడం అడవికి పోయి కస్తూరు తీసుకురావడం శ్రీనాథుడు అంటాడు కస్తూరిక ఏదేదో పద్యాలు కూడా అంటాడు సో ఆ విధంగా ఆ పెర్ఫ్యూమ్స్ అన్నవి సామాన్యుడికి పెర్ఫ్యూమ్స్ ఎందుకండి ఇప్పుడు అత్తరు సాహిబు ఉంటాడు అత్తర సాహిబ్బు ఎప్పుడైనా అత్తరువు వాడుకుంటాడే ఏమన్నా ఆయన మీద అత్తరువాడు దేవతల కోసంగానే ఆయన దేవజనుడు సో ఈ పెర్ఫ్యూ మరీ అది పెర్ఫ్యూ మరి గంధయుక్తి ఆయనకి నారదుగా ఆ విజ్ఞానం తెలుసు ఈజ్ ఎ గ్రేట్ ఆర్ట్ ఎందుకంటే ఆ పెర్ఫ్యూమ్ను మీరు ఐసోలేట్ చేసి చిన్న సీసాలోకి వచ్చి వాళ్ళకి సప్లై చేయాలి రోజెస్ ఉంటాయి రోజెస్ నుంచి రోజు ఆయిల్ తీయ జాస్మైన్ నుంచి జాస్మైన్ ఆయిల్ తీయాలి అవన్నీ ఇప్పుడు అంటే సైన్స్ బాగా అభివృద్ధి జండ్ ఏమో వాళ్ళకు కూడా ఏమో తీసి ఇట్లా తీసుకుంటారు తర్వాత నృత్య డ్యాన్స్ నృత్య అంటే డ్యాన్స్ పూర్వకాలం క్లాసికల్ డ్యాన్సు మోడర్న్ డ్యాన్స్ నుండి ఉండి కావు డ్యాన్సే ఉండేది అంతే కదండి ఇప్పుడైతే మళ్ళీ ఇప్పుడు మనకి వెస్ట్ నుంచి ఒక డ్యాన్స్ వచ్చింది ఇక్కడ ఉన్న డ్యాన్స్ ఇక్కడుంది ఈ డ్యాన్సు ఈ డ్యాన్సు రెండు డ్యాన్సు వచ్చేప్పటికి విశేషణం అవసరం ఇప్పుడు కూడా విశేషణం ఉంది అంటే ఆ విశేషణానికి సార్థకత ఉండాలి ఇదిగా ఒక్కటే డ్యాన్స్ ఉంటే దానికి ఇంకా విశేషణం అనవసరం ఇంకో డ్యాన్స్ కూడా ఉంటే విశేషణం అవసరం కదండి ఒకటే డ్యాన్స్ ఉంటే మళ్ళీ దానికి విశేషణం ఎందుకు డ్యాన్స్ ఉంటే సరిపడుతుంది దట్ ఈస్ దా ఇప్పుడు ఈ మోడర్న్ టైమ్స్లో దీన్ని ఏమంటారంటే క్లాసికల్ డ్యాన్స్ అంటారు అంటే దిస్ ఈస్ క్లాసికల్ దట్ ఈస్ మోడర్న్ బట్ అట్ వన్ టైం ఇట్ ఈస్ ఓన్లీ నృత్య దానికి అదో శాస్త్రం భరతనాట్య శాస్త్రము అనేది విశిష్టత దానికి ఉంటుంది బట్ ఒక దేవతలు అంటే దేవజన్మలు అవుతారు డ్యాన్స్ కట్ సార్ దేవ జనాదేవితం సో దేవతలకి అంటే భోగానుభవమునందు శ్రద్ధ ఎంటర్టైన్మెంట్ కోసం డ్యాన్స్ ఆఫ్ మన అంతేగాని శిష్యులు వాళ్ళు ఈ డ్యాన్స్ కోది పట్టించుకోసారి నేను న్యూయార్క్లో ఉండగా నాకు అరంగేత్రంకి రమ్మని ఆహ్వానం వచ్చింది నేను ఆహ్వానం చేసి శుభం భూయాత్ర పక్కన పెట్టాను అయితే నాకు ఆశ్రమం నుంచి ఫోన్ చేశారు స్వామీజీ అరంగేత్రంకి అంతా ఏర్పాటైంది మీరు దయచేయాలి నేను మీద నేను వెళ్ళట్లేదు అరంగేత్రంకి అంటే అప్పుడు ఆ జంతులు teacher also told him that swami ji is not willing to perform he is not ready to complete otherwise busy willing ani kaadu otherwise busy willing ani enduku i have already phone chesatan phone chesi can flushing yeah mirror he dance tap on sari gar avalasundindi ani he was requested i told him no no i am not free he said you have to come you should come vikas It is the representative of our uh, Hindu dharma. And you are supposed to present yourself, you, you are representing Hindu dharma. And then you come suddenly, you get hold of somebody who represents Hindu dharma, uh, in that sense. I'm not representing anything. In any case, I, I, I tell you, I don't have time. I'm sorry about that. So, Adi Thanga, uh, some people feel like that. ఐ పర్సనల్లీ ఫీల్ దట్ ఇస్ నాట్ నెసెస్టర్ సమాజంలో ఉంటుంది సన్యాసులకి డ్యాన్స్లో ఉన్నా అభిప్రాయం సన్యాసులకి అనవసరం అంటే వేదాంత వాళ్ళకి కూడా అనవసరం అని అభిప్రాయం ప్రతి డ్యాన్స్ ప్రోగ్రాం ఉంది ఈ ప్రోగ్రాం ఉంది అక్కడ ఎందుకు వెళ్ళి ప్రోగ్రాంలన్నీ టీవీలో రావచ్చి చదువుతూ సంతోషించవచ్చు మన క్లాసులు మనం పెట్టుకుంటే సరిపడ గీత గీత అంటే మ్యూజిక్ మ్యూజిక్ అనేది మనకు ఎంతవరకు దాంతో సంబంధం అంటే భక్తిని పెంపొందించేటువంటిది భక్తి స్ఫోరకమైన మ్యూజిక్ని మనం ఎంజాయ్ చేయొచ్చు తర్వాత హ్యూమన్ సెంటిమెంట్కి సంబంధించి ఒక రసాస్వాదనాన్ని కలిగించి మనస్సుకి ఒక ఉల్లాసాన్ని కలిగించి మ్యూజిక్ క్లాసికల్ మ్యూజిక్ ఎంజాయ్ చేయొచ్చు బట్ దట్ షుడ్ నాట్ బికమ్ ఐ మెయిన్ పర్ష్యూ మెయిన్ పర్ష్యూ మెయిన్ పర్షిష్యూట్ అయింది అనుకోండి మ్యూజిక్కి వాళ్ళొక సేవాది చేయొచ్చు బాగానే ఉంటుంది కానీ ఆత్మస్వరూపం విషయంలో అజ్ఞానంగానే ఉండిపోతాడు మనిషి సో ఆ ప్రాబ్లం ఉంటుంది ఒక స్టేజ్ వచ్చేప్పుడు ఇవన్నీ జారిపోతాయి కంఠం బాగున్న రోజుల్లో పాడతాం ఆ తర్వాత ఇంకా పాట ఉండదు అప్పుడు వీడు ఇంకోహిల్ని బాగా పాడి వాళ్ళని చూసి నా నా బ్రతుకు వెళ్ళాయిపోయింది అని ఒకటితో కూర్చోవాలి కాబట్టి అలా కాదు ఆత్మస్వరూపాన్ని తెలుసుకునేదాకా కూడా మనిషికి కృతార్థతలు అనే అభిప్రాయం అంతేగాని వీళ్ళిస్ట్ అంతని పూర్పారపట్టడం అభిప్రాయం కాదు పీచుకుంటే పరిమి పరిమితులు పీచుకున్నారు తర్వాత వాద్య వాద్య అంటే ఆర్కెస్ట్రా గీత అంటే వోకల్ వాద్య అంటే ఇన్స్ట్రుమెంట్ వాద్యాల ఇవన్నీ వాయిస్తూ ఉంటారు శిల్ప శిల్ప అంటే స్కల్చర్ తర్వాత ఇంటీరియర్ డెకరేషన్ కూడా శిల్పమే ఆది శబ్దం చేత ఇంటీరియర్ డెకరేషన్ చెప్పమంటే స్కల్చరు ఆది సిబ్బంది బ్యూటిఫికేషను డెకరేషను హే అరవై నాలుగు కళలు ఉన్నాయి హేర్ డూ హేర్ డూ అని ఒకటి ఉంది చూసారు అది కూడా ఒక కళ మాలా మాల రచన అంటే పుష్పమాలను ఎలా కట్టాలి అది ఇంకో కళ ఇంకో కళలు ఉంటాయి ఇత్యాది విజ్ఞానాన్ని ఏ తత్సర్వం హే భగవే అధ్యయ భగవ అంటే ఓ పూజనీయ నేను ఇదంతా అధ్యయనం చేసి చేశాను అని చెప్పాను అది మంత్రం చాలా చక్కగా మంత్రం తర్వాత సోహం భగవ మంత్రవివా అస్మి నాత్మవిత్ శుకం హే వే భగవద్భ్య కరతు శోకం ఆత్మవితి సోహం భగవ శోచామా భగవాన్ శోక పరంపారం నుండా పారంనుందా పారం ఉంది ఓకే తారయత్ోవాచ్యగ్య నా మై త నేను చదువుకున్నాను హే భగవ సహా అహం సహా అంటే అట్టి నేను అట్టి నేను అంటే ఇన్ని విద్యలని అధ్యయనం చేసిన నేను ఆది శబ్దం ఉందా విద్యల్లో ఆది ఉంది కాబట్టి ఇంకా ఇవ్వగో తెలుసు ఆయనకు తెలియని ఏం లేదు చాలా వెర్సటైల్ నాలెడ్జ్ ఉన్నవారు ఇట్టి ఇన్ని విద్యలను అధ్యయనం చేసిన నేను హే భగవ మంత్ర విదేవ అస్మి నాత్మవి తెలియదు మంత్రాలు వల్లించిన వాడినయ్యేనే ఆత్మని తెలుసుకున్న వాణ్ణి కాలేయకపోయాడే అని పాప ఆయన బాధపడుతుంది చూడండి వేద మంత్రములను వల్లించుట చాలా మంచిది అవసరం కానీ అక్కడితో కృతార్థత రాదు ఆ మంత్రములకు అర్థాన్ని కూడా తెలుసుకోవాల్సి ఉంది అర్థజ్ఞానము సో అంతవరకు మంత్రవితే మంత్రవిత అంటే అంతవరకు కూడా అంతే కానీ కేవలం మంత్రమే వచ్చి ఇంకా అర్థం రాదు అన్నది అది కొంత్యూరియర్ డెవలప్మెంట్ అది అది సరైన పద్ధతి కాదు ఒకప్పుడు అలా ఉండేది కాదు మహా విద్వాంసులు నాతో నేను కన్సల్ట్ చేసినప్పుడు చెప్పారు రెండు వందల మూడు వందల ఏళ్ళ లక్షల నుంచే వచ్చింది అంతకుముందు వేదం అంటే వేదాధ్యయన వేదాన్ని వల్లించుకుని దాని అర్థం సంస్కృతం అర్థం కూడా సంపూర్ణంగా తెలుసుకున్న వారిని వేద అని వ్యవహరించేవారు అలా ఉండేది అయితే కాలక్రమంలో ఆ శక్తి ఆ శ్రద్ధ తగ్గింది జనాలకి దాంతో ఊరికే వేదం వల్లించింది అర్థం అనేది పెట్టుకోకుండా అర్థం అనేప్పటికీ సూక్ష్మంగా ఉంటుంది వల్లించడం స్థూలం అర్థం అనేది సూక్ష్మం దానికి సంస్కృత భాష ఉండాలి ఇంకా ఏవో అంగాలు కొన్ని తెలుసుండాలి మనం ఈ అహం ఉన్నాయి దాంట్లో అందుకోసం క్రమక్రమంగా అర్థం తెలుసుండి వేదం వచ్చి అర్థం తెలుసున్న వాళ్ళు ఉండి వేదం వచ్చి అర్థం తెలియని వాళ్ళు కూడా డెవలప్ అయ్యారు అదొక డిటీరియజేషన్ అదొక అది తగ్గింది దాని శక్తి తగ్గింది ఆ తర్వాతి కాలంలో అర్థం తగ్గి తెలుసుకున్న వాళ్ళ సంఖ్య మరింత తగ్గి ఆఖరికి ఓ స్టేజ్ వచ్చేప్పటికీ వేదం అర్థం చదువుకున్నవాడు వేరే సెపరేట్గా పరిగణించాల్సిన పరిస్థితి వచ్చింది వేదం మాత్రం వల్లించిన వాళ్ళు నార్మల్ అర్థం తెలుసుకున్న వాళ్ళు అబ్నార్మల్ ఆర్ ఎక్స్ట్రా ఆర్డినరీ ఇస్ ది ఆర్డినరీ దట్ ఈజ్ ఎక్స్ట్రా ఆర్డినరీ ఈ డెవలప్మెంట్ ఈస్ వెరీ అన్ఫార్చునేట్ డెవలప్మెంట్ అని విద్వాంసుల యొక్క అభిప్రాయం ప్రాచీన విద్వాంసులు యొక్క అభిప్రాయం ఎనివే మంత్ర విధేవాసిని అంటే అర్థం వేదమంత్రములు లేక ఇతర శాస్త్రములు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా కుక్కిత మాత్రమే కాకుండా వాటి యొక్క అర్థాన్ని కూడా బాగా చదువు తెలుసుకుని అంతవరకు వెళ్ళాడా అయితే అన్ని శాస్త్రాలని కూలంకషంగా అధ్యయనం చేసినా కూడా ఆ శాస్త్రజ్ఞానం ఉన్నప్పటికీ ఆత్మజ్ఞానము ఉన్నట్టు కాదు ఎందుకంటే ఇవన్నీ కూడా అనాత్మ శాస్త్రములే మనిషి మనస్సు యొక్క పరిధిలో ఉండేవి మాత్రము ఆత్మ అన్నది మనస్సుకి మూలంలో ఉంటుంది మనస్సు పరిధిలోకి రాదు అది నేను తెలుసుకోలేకపోయాను మంత్రవి దేవాస్మి నాత్మవిత్ ఎంత పెద్ద మాట అనేసాడో చూడలేము ఆత్మవిత్తుని కాలేదు విత్తు అంటే తెలిసిన వాడు పోనీ ఆత్మవిత్ కాకపోతే నష్టమేమిటి మంత్రవిత్తి అయితే సరిపడదా అంటే కాదు శృతం ఏవమే నాకు ఇంకో విషయం కూడా బాగా తెలుసు విని ఉన్నాను ఎక్కడో విన్నాడా కర్ణాకర్ణిగా విన్నాడు ఎవరో అడుగుంటుంటే విన్నాడు నేను విన్నాను ఏమిటి విన్నాను ఎవరి వల్ల విన్నావా నువ్వు భగవద్షేధ్య పూజనీయులైన మీ వంటి పెద్దల నుండి విన్నాను ఎవరో పెద్దలు మహాత్ములు మీ వంటి చెప్పుకుంటూ ఉంటే విన్నాను ఏమిటి విన్నాడు ఆయన తరతి శోకమాత్మవిత్ దాన్ని సూత్రము అంటారు సూత్రప్రాయమైన వాక్యం ఆ బృహదారణ్యత ఆత్మేత్యేవోపాసీత దాని సూత్రం అంటారు సూత్రం అంటే చాలా సంగ్రహంగా చెప్పి వాక్యానికి సూత్రం అంటారు ఇంకే మిగిలిన శాస్త్రం కూడా ఈ అధ్యాయమంతా కూడా ఆ ఒక్క పదానికి వివరణ ఆ ఒక్క వాక్యానికి వివరణ తరతి శోకమాత్మవిత్ ఆత్మస్వరూపమును తెలుసుకున్నవాడు శోకమును అధిగమించుము ఇది ఒక ప్రణాళిక ఇది ఒక పథకం ఇది చాలా ప్రధానమైన సూక్ తరచు శోకం ఆత్మ ఇప్పుడు మనిషిలో శోకం ఉంటుంది శోకము అంటే దుఃఖము భయము రెండు కూడా శోకంలోకే వస్తాయి గురించి దుఃఖము భవిష్యత్తు గురించి భయం రెండు కూడా శోకమే ఎందుకంటే భయం నాకు దుఃఖం లేదు భయం మాత్రం ఉందంటే అలా ఎక్కడైనా ఉంటుందండి భయం కూడా దుఃఖాన్ని హీతూ అవుతుంది కదా కాబట్టి ఇప్పుడు ఒక దుఃఖం ఉన్నది ఈ ఈ దుఃఖాన్ని ఎలాగ దీన్ని మనం హ్యాండిల్ చేయాలి ఇమోషనల్ డిస్ట్రెస్ అంటారు ఆధునిక పరిభాషలో మానసికంగా ఒక దుఃఖాన్ని మనిషి కలిగి ఉంటుంది శోకాన్ని మోసుకు బరువును మోసుకుంటాడు దాన్ని ఏ విధంగా పరిష్కారం దాన్ని ఏ విధంగా పరిష్కారం చేయాలని అన్నట్లయితే లోకంలో అనేక ఉపాయాలను బోధిస్తాం ఏమిటి ఏమిటి దుఃఖం ఏమిటి ఏదైనా ఓ దృష్టాంతం చెప్పండి నేనే దృష్టాంతం ఎన్నుకుంటే బాగుంటుందో బాగుంటుందో అని నాకు సందేహం వస్తూ మీరే ఓ చెప్పండి ఒక దుఃఖానికి సంబంధించిన దృష్టాంతం ఇప్పుడు ఒక డిప్రెషన్ ప్రాబ్లం నేనే దృష్టాంతం చెప్తా గమనించండి ఒక వ్యక్తి తనకు వివాహము కాలేదు అనే దుఃఖంలో ఉంది కదా అది దృష్టాంతంగా తీసుకోవచ్చు కదా తనకు వివాహం కాలేదు అని ఒక దుఃఖం ఆ దుఃఖంలో ఉన్నప్పుడు నేను వెస్ట్రన్ సొసైటీ నుంచి చెప్తున్న దృష్టాంతం ఆ వివాహం కాలేదనే దుఃఖంలో ఉన్నప్పుడు లేకపోతే పిల్లలు కలగలేదనే దుఃఖం ఉండొచ్చు ఇలా అనేక ఉండొచ్చు ఏదైనా తీసుకోవచ్చు మనం వివాహం కాలేదు దుఃఖం ఆ వ్యక్తికి ఉండే సో వచ్చినప్పుడు వివాహం కాలేదు మీరు ఏదైనా చెప్తారా అంటే నేనేం చెప్తాను వివాహం కాలేదంటే కాదు ఏదైనా మంత్రమో తంత్రం తప్పేం కాదు కదా మానసికమైన ఆకాంక్ష ఉంటుంది కదా అంటే అయితే ఏం చెప్పాను పోనండి మీరు ఈ రకమైన ఆరాధన చేయండి చూద్దాము బటస్ ఈశ్వరుని యొక్క సంకల్పంలా ఉందా అయింది ఆ తర్వాత ఇయర్ ఆఫ్ ఇయర్ ఆఫ్ ఇయర్ మళ్ళీ ఇదే టాపిక్ వస్తుంటే సో డిప్రెషన్ డిప్ర డిస్ట్రెస్ పెరుగుతుంది డిప్రెషన్ అంటే మరీ డౌను డిస్ట్రెస్ పెరుగుతుంది ఇంకా దుఃఖం పెరుగుతుంది నేను ఒక ప్రశ్న అడిగాను వివాహము అది తీరాలా ఒక ఇమాజినరీ సిచ్యువేషన్ అనుకోండి మనిషి అన్నాక వివాహం చేస్తూ తీరాలా వివాహం చేసుకున్న వాళ్ళు అందరూ మహానంద పడిపోతున్నారా మీరు ఎవరైనా చూసారా ఎవరైనా మనసు చుట్టూ మాట్లాడారా సాయంకాలం షికారుకు వచ్చారని చూసేదే చూసే షాఫీకి కళ్ళు వెళ్ళారులో షికారుకు వచ్చారు లేకపోతే సినిమా అదే చూశాను కానీ నేను ఒకసారి పాఠం చెప్తున్నా పాఠం చెప్తా వెస్ట్రన్ సొసైటీస్ ఇలాగే ఉంటాయి పాఠం చెప్తా ఒక యంగ్ మ్యాన్ అండ్ యంగ్ లేడీ వాళ్ళిద్దరూ ఇలా ఈయన యంగ్ మ్యాన్ ఆవిడ భుజం మిట్ చేసి పాఠం చెప్తున్నారు సరే కానీ ఇప్పుడు వాళ్ళకు చూసి దేని కసిగుపడాలి నాకే ప్రారంభం సుభం పోయా తర్వాత ఎవలో చెప్పారు అలా కూర్చోకూడమో కాసుకో ఎవరో ఇప్పుడు వాళ్ళు చెప్తారు అప్పుడు వాళ్ళు ఏర్చుకుంటారు కాబట్టి ఈ వివాహం చేసుకున్నప్పుడు అత అతగాడిని వెళ్ళి ఏకాంతంలో కలిసి ఏమయ్యా అంతా బాగుందా అంటే కాబట్టి వివాహం చేసుకున్న వాళ్ళందరూ నెట్ మీద కిరీటం పెట్టేస్తున్న విరేగిస్తున్నారా ఏమై ఇప్పుడు కావలసిన ఇప్పుడు ఏమిటంటే వాట్ ఈజ్ ఉన్నది ఉన్నది ఈ ఉన్నదాని మీద మనకి వ్యతిరేక భావన వ్యతిరేక భావన అంటే ఏమిటి ఇవి ఉన్నది నాకు చాలదు ఇంకా ఎక్కువ ఉండాలి ఇవి ఉన్నది నాకు వ్యతిరేకము విరుద్ధము ఇలా ఉండకూడదు అని ఉన్నదాని వ్యతిరేకించేటువంటి లక్షణం అది మానసికమైన దుఃఖానికి హేతువు ఉన్నదాన్ని మీరు మార్చలేరు ఉన్నదాన్ని ఇప్పుడు ఒక ఆయన ఉండేవాడు ఆయన ఎంఏ చదువుకున్నారు నేను ఎంఎస్సీ చదువుకోలేదు వారు దుఃఖిస్తూ ఉండేవాడు ఎంఎస్సి చదువుకున్న వాళ్ళు ఏమి ఉద్ధరించారు పిహెచ్డి లేనప్పుడు పిహెచ్డి ఉంటే బాగుండు అని దుఃఖం ఒక అప్సేషన్ తీరా పిహెచ్డి వచ్చిన తర్వాత ఈ పిహెచ్డి వాళ్ళు మనం ఉద్ధరించ గురించి ఇలా ఉండకూడదు అని ఆలోచిస్తే మనసుకి దుఃఖమే దిగుతుంది కాబట్టి ఇప్పుడు మార్పు చేయాల్సింది ఎక్కడా ఉన్నదానిలో మార్పు చేయాలా లేకపోతే ఆలోచించే పద్ధతిలో మార్పు చేయాలా ఆలోచించే పద్ధతిలో మార్పు చేయాలి అప్పుడు బయటకు చూడటం మానేదా బయటకు చూసుకుంటే దుఃఖం పెరుగుతోంది కనుక ఆ బయట ఉన్న ఇష్యూని బయటకు అలా దాన్ని చేసి చూస్తూ ఉండడం మానేది ముందు డోంట్ లుక్ అట్ ఇట్ లుక్ అట్ ది ఇష్యూ యాజ్ ఎక్స్టర్నల్ టు ఇట్ ఈస్ నాట్ లైక్ దాట్ ఇట్ ఈస్ బికింగ్ యూ సో ఫస్ట్ ఎక్నాలెడ్జ్ ఇందులో ఎక్నాలజీకి అదంటే ఏమిటి నా హృదయంలో శోకము గూడు కట్టుకునే ఉన్నది అని ఎక్నాలజీకి ఈ శోకానికి కారణాలు ఏమిటి భాష్యంలో కారణాలు ఉన్నాయి అవి వాటిని సర్దుబాటు చేయటం అది మానేసేనండి అది వర్కౌట్ కానప్పుడు మానేసే వర్కౌట్ అయితే చేస్తావు తప్పంగా వర్కౌట్ కానప్పుడు స్టాప్ ఇట్ డోట్ బాధల్ అబౌట్ ఇట్ ఒక స్టేజ్ వరకు ప్రయత్నం చేస్తాం వర్కౌట్ కాలేదు నీవుతావు లుక్ పెట్టాను నీలో నువ్వు చూడు ఈ నా హృదయంలో ఈ శోకం ఉన్నది వాస్తవము ఇట్ ఈజ్ రియల్ ఇప్పుడు ఈ శోకానికి హేతులేని ఈ ఉన్న పరిస్థితిని నేను వ్యతిరేకిస్తున్న కారణంగానే ఈ శోకం ఉన్నది ఉన్న పరిస్థితిని నేను ఎందుకు వ్యతిరేకించాలి అంటే ఆ పరిస్థితి అలా ఉండగా నాలో వెలికి లోటు ఉన్నది గనుక అంతే కదా ఆ పరిస్థితి అలా ఉన్నంత నాలో లోటు ఉన్నది అంచేతనే కదా ఆ పరిస్థితిని మార్చాలి అని దుఃఖం కలుగుతోంది మర్చలేకపోతున్నాము అనే దుఃఖం కలుగుతోంది ఇప్పుడు నెక్స్ట్ ప్రశ్నే చూసారా ఇంటర్నలైజ్ ఇంటర్నల్గా పరిస్థితి పరిశీలన ఆత్మ ఆత్మవిమర్శ ఆత్మ విచారము అంటారు ఆత్మ అంటే సచిదానంద ఆత్మ కర్లా తనలో తాను విమర్శించుకోడు కాబట్టి ఇప్పుడు ఈ పరిస్థితి వల్ల నాలో లోటు ఉన్నది అదే వాస్తవంగా ఈ పరిస్థితి వల్ల నాలో లోటు ఉన్నదా నాకు ఈ పరిస్థితి మార్పు అవసరమా అని నెక్స్ట్ ప్రశ్న అసలు నేను ఏంటి వాటర్ నౌ ఇప్పుడు ఈ పరిస్థితి ఇలా ఉంటే నాకది సుఖమని ఈ పరిస్థితి ఇలా లేకపోవడం చేతనే నేను దుఃఖపడుతున్నాను ఈ కంక్లూషన్కి ఈ నిర్ణయానికి హేతు ఏమిటి ఈ నిర్ణయము సహేతుకమేనా అని ప్రశ్న ఈ ప్రశ్న దీని మీద కదా కొంత మెడిటేషన్ కూడా చేసుకోవడం చేసుకుంటే ఒక్కరోజే దీన్ని పరిశీలన చేసేప్పటికి మొన్నడే ఆ వ్యక్తి యొక్క సగం పోయింది ఇంకో పిసర్ ఉండే అయిపోయింది నేను మళ్ళీ వెళ్ళాను మళ్ళీ వెళ్ళి అదే ప్రసన్నని వచ్చేసి క్లాస్ కూర్చున్నారు అదే వ్యక్తి వచ్చి క్లాస్లో కూర్చొని చదువుకుని వెళ్తాడు నన్ను చేయలేదు నేనే అడిగాను మీ అయా మీ సమస్య ఏమాత్రం పరిష్కారం అండి పరిష్కారం అయిపోయిందండి అలాగా ఎలా పరిష్కారం అయిందండి అంటే నాకు ఈ ప్రయత్నం అనవసరం నేను ఏకాంతంగా హాయిగా ఉన్నాను అని నేను నాలో నేను సాక్షాత్కరించుకున్నాను కాబట్టి నా సమస్య పరిష్కారం అయిపోయింది ఇది ఒక రకం పరిష్కారం ఇప్పుడు ఆయన ఏ విధంగా తన శోకాన్ని పరిష్కరించేటో తెలుసిన దాదాపు శోక మాత్రం ఈ కారణంగా నాకు దుఃఖం ఉందని అనుకున్నాడే ఈ కా ఇది దుఃఖహేతువు కాదు ఈ లోటు నా హృదయంలో ఉండాలి కదా ఈ లోటు ఉంటే వాస్తవంగా అప్పుడు ఈ కారణంగా దుఃఖహేతు అవుతుంది ఈ లోటే లేదు లోటు ఉందని నేను భ్రమపడ్డాను ఆ లోటు నాలో లేదు లోటు లేదు అని తెలుసుకున్నాను అయిపోయింది దుఃఖం అలాగే భయం కూడా ఫ్యూచర్ గురించి ఆలోచించారనుకోండి వెంటనే భయం వేస్తుంది మీరు భవిష్యత్తు గురించి ఆలోచించడం మానేసి భవిష్యత్తు నుంచి ప్లాన్ చేసుకుని ఏదో ప్లాన్ చేసుకోవాలి ఇక్కడ రైలు టికెట్ కొనుక్కోవద్దని నేను చెప్పట్లా రైల్ టికెట్ కొనుక్కోవడం అది భవిష్యత్తు గురించి ఆలోచించడం కాదండి రైల్ టికెట్ కొనుక్కోవడం ప్రజెంట్లో ఉంటుంది అది ఐ హ్యావ్ టు డూ ఇట్ కాబట్టి నేను చేస్తాను భవిష్యత్తు గురించి ఆలోచించడం అంటే రెండు సంవత్సరం రెండు సంవత్సరం మన బతుకు ఎలా ఉంటుందో అని ఖాళీగా కూర్చుని వాడు ఆలోచిస్తూ ఉంటాడు ఇప్పుడు ప్రస్తుతం అది భవిష్యత్తు గురించి ఆలోచించడం అంటే ఆలోచిస్తే భయం వేస్తుంది అలాగ నువ్వు భవిష్యత్తు గురించి ఆలోచించి భయపడ్డావు అనుకో నీ మనస్సుకి బలహీనత నిర్మాణం అవుతుంది ఆ బలహీనతని ఆధారంగా ఆ బలహీనత వీడికి ఉన్నప్పుడు ఇంకోహ్ని వెళ్ళి పట్టుకోవాల్సిన బలహీనత మరి వీడిలో ఉంటే ఇంకోహండి పట్టుకోకపోదు ఇంకోహి దగ్గరికి వెళ్ళి రెండు సంవత్సరం నాకు ఎలా ఉంటుందంటారు అని అడగాల్సి ఆయన ఏదో చెప్తాడు ఆయన ఆయన ఎంత తెలుసున్నా అంటే బాగా తెలుసున్నావు బాగా తెలుసు కూడా మీకు ఏమిటి దానివల్ల ప్రయోజనం ఏమి సిద్ధించింది అంటే ఏదో ఒక లాజిక్ ఉంటుంది ఐఎమ్ నాట్ బేసికల్లీ అటాకింగ్ ఇట్ ఐఎమ్ ట్రైంగ్ టు ఎక్స్ప్లెయిన్ ద స్టేట్మెంట్ తరపు శోక మాత్రం అది ఆ స్టేట్మెంట్ని నేను అనలైజ్ చేయడం కోసం సో నేను ఒక నిర్ణయం చేసుకున్నా రెండు వేల ఏడు ఎలా ఇప్పుడు నేను ఈ వర్తమాన క్షణంలో జీవిస్తూ ప్రజెంట్ మూమెంట్లో నేను జీవిస్తూ ఉన్నాను ప్రజెంట్ మూమెంట్లో భయపడటానికి తగిన కారణం ఏమైనా ఉన్నదా లేదు ప్రజెంట్ మూమెంట్లో నాలో లోటు ఏమైనా ఉన్నదా లేదు దుఃఖం పోయింది భయం ఇంకేమి పోయిందో కాబట్టి ఈ విధంగా నేను దృష్టాంతం చెప్పాను మీకు ఇంకా చాలా చెప్పచ్చు దీని గురించి మనం చూద్దాం ఎదురెదర ఆత్మవిత్ శోకం తరలి మీరు సోకానికి భయానికి హేతుని బాహ్యంలో చూసి ఆ బాహ్యంలో మార్పు వస్తేనే నాకు శోకం పోతుంది అని మీరంటే అది అయ్యి మాట కాదు ఇక్కడ పుణ్యం చేసుకుని స్వర్గానికి వెళ్ళాడు ఎందుకని ఇక్కడ జీవితం సరిగ్గా లేదనే కదా స్వర్గం కోసం మీరు ప్రార్థించింది కాబట్టి స్వర్గంలో ఏమైనా సుఖపడ్డా నో స్వర్గంలో కూడా దుఃఖం తప్పదు ఇన్ ఆ స్వర్గ సుఖాలు ఖర్చైపోయిన తర్వాత మళ్ళీ మన దుఃఖం మనకు మాపలేదు ఇబ్బంది లేదు ఎవరి ఇబ్బందులు ఉంటాయి స్వర్గానికి వెళ్తే స్వర్గానికి వెళ్ళాలంటే అమెరికాకి వెళ్ళాలి రాక అమెరికాకి వెళితే అయిపోయిందా సర్వం పరిష్కారం అయిపోయిందా ఏమైంది లేదు సో అమెరికాలో దే ఆర్ కంఫర్టబుల్ అన్హాపీ చాలా కంఫర్టబుల్గా అన్హాపీగా మామూలుగా సామాన్య జనులు వేరే దేశాల్లో కొంచెం అన్కంఫర్టబుల్గా అన్ హ్యాపీగా ఉంటాయి కానీ అన్హాపీనెస్ ఇది కాని అంటే హ్యాపీనెస్ అన్నది బాహ్య వస్తువుల వల్ల పరిస్థితుల వల్ల వచ్చేది కానే కాదు కాబట్టి దాని గురించి బాహ్యంలో వెతుకులాట మానేసి నా స్వరూపాన్ని నేను తెలుసుకుంటాను అని వీడు ఒక నిర్ణయం తీసుకుంటే అప్పుడే వీడి భారం దుఃఖ భారం సగం పోయింది అప్పుడే పోయింది అప్పుడే పోయింది అసలు నిజానికి బాహ్య పరిస్థితులపై నా ఆనందం కోసం నేను ఆధారపడి ఉన్నాను అనేదే పెద్ద జ్ఞానం కాబట్టి ఇదంతా మనం చూద్దాము సో తరతి శోక మాత్రం అది అదొక ప్రిన్సిపల్ నీ జీవితంలో నీకు దుఃఖం ఉన్నదా ఉన్నట్లయితే నీ స్వరూపం విషయంలో నీకున్న భావజాలము నీకున్న అభిప్రాయాలు తప్పు నువ్వు తెలుసుకుంటే నీ జీవితంలో నీకు దుఃఖం పోతుంది ఒక వ్యక్తి ఉన్నాడు నేను మరణిస్తానేమోనని దుఃఖిస్తున్నాడు నా స్వరూపమైన ఆత్మకు మరణము లేదు అని పూచాయిగా తెలిసింది కూచాయిగా తెలిసిందండి పూర్ణంగా తెలియడం మాట అలాంటి ఇప్పుడు అతను దుఃఖం ఏమవుతుంది చక్కగా తెలుసుకున్నాడు దేహానికి మరణంగానే ఆత్మకు మరణం లేదు ఆత్మ అంటే అది వేరే సంగతి ఆత్మ అనేది ఏదైనా దానికి అది నా స్వరూపము దానికి మరణము లేదు ఆత్మాది బ్రహ్మ మరోట మరొట తర్వాత చూద్దాం ఈ ఇష్యూకి సంబంధించి ఇంత తెలుసుకుంటే చాలు ఏమిటి ఆత్మ చైతన్యము ప్రాణశక్తికి మూలము అది దానికి మరణం లేదు కాబట్టి దాని మన గురించి మేము చింతించడం అనవసరం దేహం దేహం నాది నాదని అనుకుని అనుకున్నా అది అలాగూ పడిపోయిదే కాబట్టి దాని గురించి చింతించడం అవసరం ఇంత మటుకు తెలుసుకుంటే వాడికి దుఃఖము అప్పటికప్పుడే తగ్గిపోతుంది కాబట్టి ఈ విధంగా తరచు శోకమాత్మిక ఆత్మస్వరూపాన్ని తెలుసుకునే ప్రయత్నం చేసి శోకం నుంచి బయటపడాల్సి ఉంటుంది కానీ చదివిన శాస్త్రాలు చాలా ఉన్నట్టుగా మరో శాస్త్రం వల్లిస్తే శోకం నుంచి బయటపడతాడు అనుకుంటే పొరపాటు కాబట్టి శాస్త్రాలు చాలు ఏదో చదివిన ఏదో చదువు పుకాలు చదువుకోవాలి కానీ పెద్దవాళ్ళు ఇంకేం చదువుతారు అరవై మళ్ళీ ఇప్పుడు ఇప్పుడు ఎంఏలును పిహెచ్డీలు ఏం చదువుతారో ఏం చేస్తారు కాబట్టి ప్రస్తుతం చేయాల్సింది ఏమిటంటే ఆత్మస్వరూపాన్ని తెలుసుకుంటే సత్యం ఎవరికైనా వర్తిస్తుంది బట్ ఒక స్టేజ్ వచ్చిన తర్వాత తప్పనిసరిగా వర్తిస్తున్న రూ తరటి శోకం ఆత్మవిత్ ఇన్ని విద్యలు చదివిన తర్వాత నేను ఈ సత్యాన్ని తెలుసుకున్నాను మీ పెద్దల వల్లనే విని నేను ఆత్మవి శోకం తరతి అని తెలుసుకున్నాను సోహం భగవ హే భగవ శోహం శోచాను అట్టి నేను అన్ని విద్యలను చదువుకుని ఉండి కూడా నేను శోకము యొక్క గుప్పిట్లో ఉన్నాను తప్పిస్తే శోకం నుంచి బయటపడలేకపోయాను ఓహం చూచాను తమ్మా భగవాన్ శోకస్య పారం తారయట భగవాన్ అంటే పూజనీయులున్న మీరు మా నన్ను తమ్మా అట్టి నన్ను అట్టి నన్ను అంటే ఇన్ని చదివి ఇంకా శోకమునకు లోబడి ఉన్న నన్ను శోకస్య పారం తారయట ఈ శోకము యొక్క ఆవలి ఒడ్డుకి మీరు దాటించండి ఆ తారయుతూ అనే పదాన్ని బట్టి శోకం అనేది సముద్రము అని మనం ఊహించాల్సి ఎందుకంటే ఆవలి ఒడ్డు దాటించుత ధరింపజేయుట అనే పదాలు ఎప్పుడైతే వచ్చాయో అప్పుడు ఆ శోకం అనేది సముద్రము వలె దాటవలాసినది అవుతుందన్నమాట కాబట్టి శోక సముద్రం నన్ను మీరు ఆవుల తీరానికి గట్టెక్కించండి ఇప్పుడు తమ్ హోబాచనారదుని ఉద్దేశించి చెప్తున్నాడు ఏమని యద్వైకించ ఏతత్ అధ్యగేష్టతే ఇదంతా ఎంత ఉంటే అంతా చదివేవే నామేవ ఏతత్ ఇది కేవలము నామము మాత్రము నామము నామం అంటే ఇది కాదు ఆ నామం వేరు దాని పరిస్థితి వేరు మాములుగా ముఖానికి కుంకము తిలకం ఉండాలి అది భస్మైనా అవ్వాలి ఇలాగైనా అవ్వాలి ఇలాగైనా ఆ నా నామ అంటే నామము సంస్కృతంలో నామ కదా నామము నామము అంటే పేరు అదేంటండి ఎదుర్వేదం కృష్ణ ఎదుర్వేదం రుగ్వేదం ఎన్ని పేరు అంటారేమిటైనా పేరు అంటే శబ్దము అవును మరి శబ్దం కాకపోతే ఇంకేమిటవుతుంది శబ్దము వాక్కు వాక్కు అంటే శబ్దము దేనిని నిర్దేశిస్తుందో దేనిని మనకి తెలుపుడు చేస్తుందో అది తప్పనిసరిగా వికారము అయి అని ఒక చాలా విలక్షణమైన ప్రతిపాదనతోటి ఆ మంత్రం ఆరంభం అవుతుంది టూ డహారులు దాన్ని వివరిస్తాను గవ ఎత్వం జాన మంత్రవి అస్మి శబ్దాత్రజ్ఞాన అర్థ స్వంత్రవ్యాఖ్యాం స్మర్హి ఖల్లు హే భగవనీయ సహా అహం అని ఏతత్ సర్వం జ్ఞానన్నపి ఇన్ని విద్యలను తెలిసిన వాడనే అయినను అతను ఎన్ని లిస్ట్ ఎంతుందో అంతా తెలిసాయి అయినప్పటికీ కూడా మంత్రవిదేవ అస్మి మంత్రవేత్తను మాత్రమే అయ్యా మంత్రవేత్త అంటే ఏమిటి శబ్ద అర్థ మాత్ర విజ్ఞానవా ఏవ అస్మి శబ్దాలు పాటి ఉదాహరణకి బ్రహ్మవిత్ ఆత్మోతి పరం బ్రహ్మవిత్ బ్రహ్మను తెలుసుకున్నవాడు పరం మోక్షమును ఆత్మోతి పొందును సో బ్రహ్మవిద ఆత్మోతి పరం అంటే మంత్రం తెలిసింది శబ్దం తెలిసింది బ్రహ్మవిత్ బ్రహ్మవేత్త పరం మోక్షమును ఆత్మోతి పొందును అంటే అర్థం తెలిసింది శబ్దం తెలిసింది అర్థం సత్యం జ్ఞానం బ్రహ్మ అన్నారనుకోండి అంటే శబ్దం ్రహ్మ అనంతమైన సత్యము మరియు అనంతమైన జ్ఞానము అంటే అర్థం తెలుసు శబ్దం తెలిసిందే అర్థం తెలుసు అక్కడ కూడా అంటే ఇంతకీ ఎవరైనా తెలిసినట్టు అంటారా తెలియనట్టు ఆరోగ్య శాస్త్రము అని ఒక పుస్తకం ఉంటుంది నాచురోపతి పుస్తకం నా చాలా కాపీలు ఉంటే నేను ఎవరి వరకు ఇచ్చాను నిజంగా న్యాచురోపతి అని ఓ రాజుగారి ఒక ఆయన నుండి వారు ఇక్కడ నాచురోపతి హాస్పిటల్ నడిపించారు అది మంచి ఆయన రాసిన పుస్తకం ఆరోగ్య సూత్రములోనో ఆరోగ్య శాస్త్రము సూత్రాలు చాలా కఠినంగా ఉంటాయి వాటికి వాటించడం కూడా కష్టమే నిజంగా ఎందుకంటే మనం కొంచెం సుఖ జీవనానికి అలవాటుకోవడం నా కారణంగా ఎనివే దాంట్లో ఆయన సూత్రాలు చదివి ఎందుకు చదివితే తెలుస్తుంది ఆ భాష తెలుస్తుంది ఆ భాషకు అర్థం కూడా తెలుసుకోండి పదము దానికి అర్థము తెలుసుకో తెలిసిన తర్వాత ఏమిటి లాభం దానివల్ల ఏమన్నా లాభం ఉందా ఆయన ఏమంటారంటే కాఫీ కానీ టీ కానీ పాలు కానీ నీవు త్రాగవద్దు వేడి నీళ్లలో తేనెను నిమ్మకాయ రసము కలుపుకుని త్రాగు అని అంటారు ఇప్పుడు ఈ వాక్యానికి అర్థం తెలిసిందా లేదా అంతే ఇది కూడా అంతే వాక్య పదము పదముల సమాహారం వాక్యం అండ్ అర్థం శబ్దంతో పాటు అర్థం కలిసి ఉంటుంది శబ్దార్థాలను విడతీయం కుదరదు కాబట్టి అంతవరకు తెలిసింది అంతవరకు నాకు తెలిసింది ఇంకా పైన తెలియలేదు శబ్దార్థమాత్ర విజ్ఞానవాణిలో అసే ఇది శబ్దార్థ విజ్ఞానం అంటే ఏంటి విజ్ఞానం దీని కొంత మేమాంశకుడు శబ్దామాత్రం అభిధానం సర్వం మంత్రేష్ంతర్భవతి ఇప్పుడు మంత్రవిత్ అంటే శబ్దార్థ జ్ఞానము గలవాడని ఎలా అర్థం చెప్పారు మంత్రమన్ ఉంది కదా అక్కడ మంత్రవన్ అంటే శబ్దాథ విజ్ఞానవాన్ అశ్ మంత్రశబ్దానికి శబ్దార్థములు అనర్థం ఎలా చెప్తారు మంత్రంలో శబ్దాలు ఉంటాయి మంత్రంలో కాని శబ్దాలు కూడా ఉండొచ్చు కదా అంటే అలాగేమలా అన్ని శబ్దములు మంత్రాల్లో అంతర్భాగం అవుతాయి ఆయన చెప్పిన ఇస్తుందే యజుర్వేదం సామవేదం ఋగ్వేదం ఇలాంటివి తర్వాత గాంధర్వ వేదం ధాను వేదం ఉపవేదాలు మొత్తానికి ఎక్కడెక్కడ ఏ ఏ శబ్దములు ఉన్నాయో అవన్నీ ఆయా మంత్రాలలో అంతర్భాగం అవుతాయి మంత్రాలలో ఉన్న శబ్దాలు లౌకిక శబ్దాలే అది ఒక వీళ్ళది నిజానికి గేమిని మహర్షి యొక్క సూత్రం మంత్రములందరి శబ్దములు లోకంలో వాడే శబ్దాలే కానీ మరొకటి కాదు లేకపోతే ఏమైపోతుందంటే మీకు అసలు వ్యవస్థనేది లేకుండా అయిపోతుంది ఇప్పుడు ఆదిత్య ఉందనుకోండి ఆదిత్యహ అంటే అర్థమేమిటి చూర్పును ఉదయించి పశ్చిమాన్ని అదే అస్తమించే సూర్యుడు అని అర్థం లోకంలో ఉన్న అర్థం అది వేదంలో మంత్రం ఉంటుంది ఆదిత్య ఉపహా అని ఉంటుంది ఇప్పుడు ఇక్కడ ఆదిత్య అర్థం ఏమిటి లోకంలో ఉన్న అర్థం చెప్పమంటారా లేకపోతే ఆదిత్య అనే ఒక పదం ఆ పదం నుంచి ఆదిత్య వచ్చింది దానికి ఏ అర్థం కావచ్చు ఆ అర్థం కావచ్చు అని చేయాలి అంటే దీని మీద మేము లోకంలో అలా చేస్తాం ఒకసారి ఒక వేదిక కాన్ఫరెన్స్ ఆయన ఒక ఆయన నేనున్నాను సో ఒక పెద్ద పండితుడు మీమాంస శాస్త్ర పండితుడు అధ్యక్షుడు నేను నా పేపర్ నేను ప్రజెంట్ చేశాను ఇంకొక ఆయన పేపర్ ప్రజెంట్ చేస్తున్నారు డయస్ మీరు కూర్చున్నాం ఆ ఇంకో ఆయన ఇచ్చారు వేదాల్లో పదాలకి మీరు అనుకున్న అర్థాలు ఏమీ కాదు అన్నారు అనుకునేప్పటికీ కొంచెం కంగారు పడ్డారు అందరూ ఏమిటో చెప్పండి ఆజిత్య అంటే సూర్యుడు అని మీరు కాదు మరి ఏమిటి ఆ బి త ఆ అంటే అర్థం ఇది డి అంటే అర్థమైంది కా అంటే అది యా అంటే ఇది అని మొత్తానికి ఆదిత్య శబ్దానికి ఏదో చెప్పాడు ఆయన తలాతో కాలేన ఈ అధ్యక్ష స్థానంలో ఉన్న ఆయన ఆయన లేచి చూడండి వేద శబ్దాలకు ఇలా అర్థం చెప్పడానికి వీలు లేదు మీరు మీమాంస చదివారా ఏమి సూత్రం ఉంది అది ఏమైనా ఈ రకంగా ఆదిత్య శబ్దానికి ఆకో అర్థం బీకో అర్థం క్యాకో అర్థం మీరు చెప్తే ఇంకోహడు వచ్చి అవి ఏ వ్యవస్థ లేకుండా అయిపోతుంది కాబట్టి అది పద్ధతి పద్ధతి కాబట్టి మంత్రగత పదములన్నీ లౌకిక పదములు అని ఒక మీమాంసకుల యొక్క నియమం ఆ నియమాన్ని అనుసరించి మంత్రవిత్ అంటే శబ్దాస్థది కదా అదే అంటున్నారు ఏతీ శబ్ద అభిధానమాత్రం అభిధానం సర్వం మంత్రేషు అంతర్భవతి ఇప్పుడు శబ్దములు ఎన్నుంటే అన్నీ కూడా అభిధానములు మాత్రమే అభిధానము అంటే ఒక పదార్థమును ఒక ఒక వస్తువును నిర్దేశించేవి శబ్దాలు శబ్దాలంటే లల్లల్ల కట్టట్ట అలాంటివి కాదు ఏ పద ఏ పదార్థముతోటి సంబంధం లేని పిచ్చి పిచ్చు కోతల్ని కదా ఇది కాకి ఇలా అన్నది అనుకోండి దానికి అర్థం లేదని కాబట్టి అదిగో శబ్దం అని అర్థం లేదని అలా చెప్పకూడదు శబ్దము అంటే అది ఒక పదము అని ఏ పదమైనా సరే అది ఒక పదార్థాన్ని ఒక ఒక వస్తువుని నిర్దేశిస్తూ ఒక వస్తువుని బోధిస్తుంది చూపిస్తుంది దాన్ని అభిధానము అని ఉంటాను అభిధానము అభిధత్తే ఇచ్చే అభిధానం ఇది చూపిస్తుంది ఇప్పుడు ఘటము ఘటము అనే శబ్దం ఏం చేసుకుంటాం ఆ చెప్పం చేసి పని అవుతండి మీకు వెంటనే ఒక ఆకారాన్ని ఆ పేరుతోటి పిలవటానికి యోగ్యమైన ఒక వస్తువుని మీ బుద్ధికి తీసుకొస్తుంది ఆ ఘట శబ్దం కాబట్టి ఈ ఒక వస్తువుని బోధించేది కనుక దానికి అభిధానము కాబట్టి లోకంలో ఎన్ని శబ్దాలు ఉన్నాయో అవన్నీ కూడా అభిధానములే శబ్ద అభిధానమాత్రం అంటే శబ్దం చేసే పని అంతే శబ్దం అంతకంటే ఎక్కువ తెలియదు ఒక వస్తువునని పోషిస్తాను ఆ వస్తువు మీకు తెలుసు అనుకోండి తెలుసునని సంతోషిస్తారు తెలియకపోతే ఏమనుకుంటారు ఇది మనకి తెలియని వస్తువుకి సంబంధించిన శబ్దము అని అనుకుంటారు అంతేగాని ఇదేదో పిచ్చి శబ్దం అని అనుకోరు కదా మనకి తెలియని వస్తువుకి సంబంధించిన శబ్దం కాబట్టి ప్రతి శబ్దము ఒక వస్తువుని నిర్దేశిస్తుంది ఇప్పుడు అభిధానించే సర్వం మంత్రేష్మంత్రం భూ ఈ లోకంలో ఎన్ని అభిధానములు ఉన్నాయో అంటే పదార్థములను నిర్దేశించే శబ్దములు ఉన్నాయో అవన్నీ కూడా ఏదో సందర్భంలో ఏదో మూల ఏదో మంత్రంలో భాగంగా అవుతాయి కాబట్టి మంత్రవిత్ అంటే శబ్దార్థవిత్ వెంట నేను మంత్రములను మాత్రమే తెలిసిన మాత్రమే శబ్దములు అర్థములు మాత్రమే తెలుసు అంటే ఇంకా అంతకంటే తెలియాల్సింది ఏమైనా ఉంటుందా ఉంటుంది అంటే శబ్దార్థములు ఇప్పుడు ఇంగ్లీషు ఇప్పుడు ఇంగ్లీషు భాష తెలుసు ఇంగ్లీషు భాష తెలిస్తే వాడికి ఇంగ్లీషు వాడు ఇంగ్లీష్ భాష వాడికి ఇంగ్లీషు భాషలో ఎన్ని శాస్త్రాలున్నాయో అన్ని శాస్త్రాలు తెలిసే అవకాశం ఉంది కదా తెలుసుకోవచ్చు కొన్ని తెలుగుతే తెలుసుకోవచ్చు సో నారదుడు అలాంటివన్నీ సంస్కృత భాష తెలుసు సంస్కృత భాషలో ఎన్ని శాస్త్రాలున్నాయో అన్నీ తెలుసు ఇన్ని తెలిసి ఇంకా ఆత్మ గురించి తెలియలేదు అంటే మీకు ఏమిటొచ్చింది దాని నుంచి సంతోషం మీరు ఎంత విజ్ఞానాన్ని సంపాదించినా అజ్ఞానము శబ్దము చెప్పేటే అర్థము అంతవరకు పరిమితమై ఉన్నంతవరకు ప్రవేశించదు అని తెలదు అదే దాని మంత్రవి వాస్ మంత్రవిత్ కర్మవిర్థ మంత్రేషు కర్మాణితి వక్ష్యతి ఓకే మంత్ర విదేవ అనే పదానికి మరో రకంగా అర్థం చెప్పచ్చండి ఎందుకంటే వేదములు అనే మాట పదే పదే వస్తుంది కనుక వేదముల యొక్క సందర్భంలో మంత్ర విదేవ మంత్రములు మాత్రమే తెలిసిన అని చెప్పినప్పుడు కర్మవిత్ అని అర్థం చెప్పాలి మంత్రవితో మంత్రశుద్ధానికి అర్థం ఏం చెప్తా కర్మవిత్ వైదిక కర్మ వేదోత్తములైన కర్మలు కర్మలు తెలిసిన వాడను ఎందుకంటే మంత్రం అంటే కర్మల అర్థం ఏంటి అంటే మంత్రేషు కర్మాణి ఇది వక్ష్యతి ఇక్కడే రాబోతుంది కర్మలన్నీ మంత్రములందు అంతర్గతములై ఉన్నది మంత్రేషు కర్మాణి ఇంక ముండకంలో కూడా వచ్చింది మంత్రేషు కర్మాణి కవయో విదంతి అని ముండకంలో కూడా వచ్చింది వేద మంత్రాలు ఎన్ని అర్థం కూడా తెలుసు అర్థంలో తెలిసింది కనుక ఆ మంత్రములందు ప్రకాశిస్తూ ఉండే కర్మలన్నీ తెలిసే మనం సో సప్తతే అగ్నే సమిధ హే అగ్నే అగ్ని వగ్నిదేవ నీకు ఏడు సమిధులు ఇష్టమైనవి అని ఉంది ఇది మంత్రం దీని బట్టి ఏం తెలిసిందండి అగ్నికు హోమం చేసేప్పుడు ఆ ఏడు సమిషల్లో ఏదో ఒకదాన్ని హోమం చేయాలి ఏం తెలిసిందో లేదో మంత్రేషు మంత్రాల్లో కర్మలు ఉంటాయి జనాలు మొదలు పెడతారు మొదలుపెట్టి జ్యేష్ఠరాజ బ్రహ్మణ స్ఫుదస్ సో సాధనం ఆసీద ఆసనమును అధిష్ఠి అంటే అర్థమేంటి అక్కడ మీరు పుష్పం ఏదో వేసి ఆసనం పెట్టాలని తెలిసిందే లేదా కాబట్టి మంత్రేషు కర్మ మంత్రంలోనే అంతర్గతమై ఉంటాయి కనుక మంత్ర విపె అంటే కర్మ విపే అన ఏమంటే కర్మ ఉండాలి అంటే కర్త ఉండాలా కర్త లేకుండా కర్మ ఉండదు కదా మామూలుగా పశుపక్షాదులు కర్మని కర్మల్ని చేయవు కదా పశుపక్షాదులు కూడా ఒక రకంగా కర్త రూపం ప్రాణులే చెట్టు రాళ్ళు తప్పలు చేయవు కదా వేదోక్త కర్మలను ఎందుకంటే వాటికి ప్రాణం లేదు కర్మ ఎవడు చేస్తాడు కర్త చేస్తాడు ఇప్పుడు కర్మ చేసేప్పుడు కర్మకి సంబంధించిన పదార్థములు కర్మ చేసే విధానము కర్మ వల్ల లభించే ఫలము స్వర్గము ఇవన్నీ వీరికి తెలుస్తాయి కానీ కర్తనైనా నేను ఎవరు తెలిసే అవకాశం ఉందా అవకాశం ఒక ఆయన అగ్నిష్మం చేశారు ఐదు రోజులు ఏ ఆయనకి కర్తనైన నేను ఎవరు అనే విషయం తెలుస్తుందా తెలుసు కర్మ తెలుస్తుంది తర్వాత చేశారు ఇప్పుడు తెలుస్తుందా కర్త యొక్క స్వరూపం తెలియదు పౌండ యాగం చేస్తారు ఇప్పుడు తెలుసుకున్న కర్త యొక్క స్వరూపం తెలియదు ఇంకో పది యాగాలు చేశారు తెలియదు అంత కర్మ తెలుసుకుని తప్పిస్తే కర్త యొక్క స్వరూపము ఆత్మ అది తెలిసే అవకాశం ఎక్కడుంది లేదు అంటే మంత్రవిదే వాసు అంటే కర్మవి కర్మ తెలిసింది ఆత్మస్వరూపం యొక్క జ్ఞానము నాకు దురదృష్టమే కలగలేదు అని అంటారు नात्मा नात्मा ే నాత్మానం లేమస్వరూపాన్ని మాత్రం తెలుసుకోలేకపోయాము అని అంటున్నారు ఇది చాలా గొప్ప ప్రకరణ కర్మపరాయణులు కర్మయే ప్రధానంగా ఉన్నవాళ్ళు తప్పక చదవడం గత కర్మ కానీ కర్మవితే కానీ ఆత్మవితే కాలేకపోయా అది ఒక దురదృష్టకరమైన పరిస్థితి నను ఆత్మాపి మంత్రై ప్రకాశ్యత ఏ కథం మంత్రవిేత్ నాత్మవిత్ పౌరపక్షం నా సిద్ధాంతం పూర్వపక్షము సిద్ధాంతమో అని హెడ్డింగ్ పెట్టుకుంటే బాగుంటుంది అలాగే హెడ్డింగ్లు ఉన్నాయి అక్కడ పూర్వపక్షం ఏంటంటే ఏమండ మంత్రవిత్ అయితే ఆత్మవిత్ కాడా ఎందుకంటే ఆత్మస్వరూపాన్ని బోధించి లేదు మంత్రాలా కాదా మంత్రా మంత్రై ఆత్మా ప్రకాశ్యత ఆత్మ ఎక్కడ చెప్పారో ఆత్మగురు ఆత్మవా ఎది రగం సర్వం ఈ సర్వము కూడా ఆత్మస్వరూపమే అని ఈ విధంగా ఆత్మన ఆకాశ సంభూత అంటే ఇలాగే మరి వేద మంత్రాల్లో ఆత్మ చెప్పారా లేదా చెప్పినప్పుడు మంత్ర ఆ మంత్రవేత్త అయిన వాడు తప్పనిసరిగా ఆత్మస్వరూపాన్ని గురించి చెప్పిన మంత్రాలు కూడా చదివిన వాడే అయిపోతాడు కనుక మంత్రవెత్తి కూడా అవుతాడు అదే అది మంత్రాలన్నీ వచ్చు ఆత్మ తెలియలేదని ఈ దగ్గర నుంచి పుట్టుకొచ్చాను మీరు పోనీ ఆయన వల్లించాడని అర్థం తెలియలేదంటే పోనీ అలాంటిది కాదంటే మళ్ళీ అలాంటిది అసలు లేనేలేదంటున్నారు కూడా ఈ వచ్చింది కానీ అది అలాంటిది ఏం లేదో కూడా చెప్పిందిరాయే అంటే ఆయన మొత్తం వేద మంత్రాలని వచ్చేటప్పుడు దాని అర్థం అంతా తెలిసింది అందించుకోబడితే ఆత్మ కూడా తెలిసి ఉంటుంది అని పూర్వపక్షి ఈ పూర్వపక్షి యొక్క తాత్పర్యం ఏమిటంటే ఇన్ని ఇన్ని ఉన్నాయి ఆత్మ కూడా ఉంది అది తాత్పర్యం కదా ఇన్ని ఉన్నాయి ఆత్మ కూడా ఉంది అంత తప్పు ఆలోచన అదే కానీ అంత తప్పు ఆలోచన అదే ఇప్పుడు ఈశ్వరుడు గురించి కూడా అదే ఆలోచన లోకంలో అధ్యతనే ఏమని అడుగుతారంటే మామూలుగా స్వచ్ఛంగా ఇక్కడ స్వచ్ఛంగా పెట్టట్లేదు కాబట్టి అదో రకంగా నడిపితుంది కానీ స్వచ్ఛంగా ఉండడం మొదలుపెడితే వచ్చే ప్రశ్నలు ఎంత విదూరంగా ఉంటారంటే ఏమైనా ప్రశ్న ఏమని అడుగుతారంటే ఆత్మ స్వర్గానికి వెళ్ళొచ్చు వస్తుంది కదా అది ఎలా వెళ్తుంది ప్రశ్న సమ్ సమ్ రిలేటెడ్ క్వశ్చన్ దానికి సమాధానం ఏమిటంటే మీరు పొరబడ్డారు ఆత్మస్వర్గానికి వెళ్ళి రాదు అదేవిధంగా ఆత్మపరి స్వర్గానికి వెళ్ళకపోవడం ఏంటి అని ముఖ్యమే వేరేస్తున్నాయి ఏమిటి ఎలా మాట్లాడతారు ఈయన ఈయన పాఠం చెప్పి ఆయన ఈయనైనా డౌట్ కూడా అవును మీరు పొరబడ్డారు ఆత్మస్వర్గానికి వెళ్ళదు ఇది ఎలాగంటే స్పేస్ చంద్రమండలానికి వెళ్తుందా ఇక్కడి నుంచి స్పేస్ వెళుతుందా చంద్రమండలానికి వెళ్ళదు ఎందుకన్నా ఎందుకండి స్పేస్ అక్కడ కూడా ఉందండి స్పేస్ ఎక్కడికి వెళ్ళాలి ఈ స్పేస్ లేని చోటికి వెళ్ళాలి అంతే కదా రాకెట్కి వెళ్తుంది ఎందుకంటే రాకెట్ ఎక్కడ ఉందో లేదు ఈ రాకెట్ అక్కడికి ఇక్కడ ఇక్కడ ఉన్న రాకెట్ అక్కడ లేదు కాబట్టి ఈ రాకెట్ అక్కడికి వెళ్తుంది స్పేస్కి ఇక్కడ ఉన్న స్పేసే అక్కడ కూడా ఉంది కాబట్టి స్పేస్కి జర్నీలు ఉండవు అన్ని ప్రయాణాలన్నీ స్పేస్లో ఉంటాయి కానీ స్పేస్ కంటూ వేరే జర్నీలు అలాగే ఆత్మ స్పేస్ కంటే స్పేస్గా బాపు హై ఆకాశగా బాపుహాయ్ అంటే ఆత్మ ఆకాశ సంభూత ఆత్మ నుండి ఆకాశం పుట్టిందండి ఆత్మ నుండి ఆకాశం ఉదయించినప్పుడు మీకు ఆత్మ ఆకాశం కంటే కూడా సూక్ష్మంగా ఉంటుంది ఆకాశం కంటే కూడా వ్యాపకమై ఉంటుంది కాబట్టి స్పేస్ వెళ్ళనప్పుడు ఆకాశం ఆత్మ వెళ్ళే ప్రసక్తే లేదు అని చెప్పాను ఓహో అలాగా మన వెళ్ళేది ఎవళ్ళండి జీవాత్మ మళ్ళీ అదే మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు ఈ ఆత్మస్వరూపం తెలుసున్నవాడు జీవాత్మ అంటే తప్పు కాదు సమాసం చేయొద్దని నా అభిప్రాయం కాదు మీకు సరిగ్గా తెలియనప్పుడు మీరు సమాసం చేసుకుంటే మిస్లీడ్ అవుతారు అయితే ఇప్పుడు ఏం చేయమంటారు నన్ను ఆత్మని డ్రాప్ చేసేయడం ముందు దాని గురించి చెప్పని పక్కన పెట్టండి అయితే జీవుడు స్వర్గానికి వెళ్ళొస్తాడు అవును అవును ఎస్ కాబట్టి ఆత్మని మరి ఒక దాని మీద జీవుడు ఉన్నాడు ఈ జీవుడు ఉన్నాడు ఆ జీవుడు ఉన్నాడు ఆత్మ ఇన్ని ఉన్నాయి ఆత్మ ఒకటి వన్ మోర్ థింగ్ ఇది అప్పుడు ఏమవుతుంది స్వర్గానికి వెళ్తూ సో ఈ విధంగా ఆత్మ గురించి అభిమా అభిప్రాయం ఉన్నంతకాలం వాడు ఆత్మవి పెద్దకు అవుతాడు ఆ ప్రశ్నకి మూలం అది దేవు ఈ ప్రపంచంలో ఎన్ని ఎన్ని వస్తువులు ఉన్నాయి అని అనంతమైన వస్తువులు ఉన్నాయి దేవుడు ఇంకో వస్తువు ఇప్పుడు ఎంతమంది ఇప్పుడు ఎన్ని వస్తువులు ఉన్నట్టు ఇన్ని వస్తువులు ప్లస్ దేవుడు దేవుడు ఇంకొక వస్తువు కాదు సర్వ వస్తువులకు మూలమునం నుండే కారణతత్వమే దేవుడు ఇది ఎలా ఉందంటే ఈ ఈ షాపులో వెయ్యి ఆభరణాలు ఉన్నాయి బంగారం మాత్రం ఇక్కడ లేదు ఉందన్నట్టు ఉండే బంగారు ఇప్పుడు ఇక్కడ వెయ్యి ఆభరణాలు ఉన్నాయండి బంగారం ఇక్కడ ఉందా వైకుంఠంలో ఉందా ఇక్కడే ఉంది ఓకే మంచిది ఇప్పుడు అయితే ఇక్కడ ఎన్ని ఉన్నాయన్నమాట వెయ్యన్నొక్కటి ఉన్నాయన్నమాట ఏవితే వెయ్యి ఆభరణాలు ఒక బంగారం వెయ్యన్ని ఒక్కటి ఉన్నాయి అది కరెక్ట్ అది కాదు బంగారాన్ని వెయ్యిన్నొక్కటి అనుకోదు అది వెయ్యిన్నొక్కటో అది కాదు అది ఆ వెయ్యిలో ఉంటూ వెయ్యికి మూలంలో ఉన్న ఒకే ఒక తత్వం అది దాన్ని వెయ్యిన్నొక్కటని మీరు కూర్చోబెడితే దాన్ని పాడు చేసినట్టే అయిందా లేదా దేవుడు అంతే అది అంత ఆత్మన్నా అంతే అంత ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతా మీరు ఎన్ని ఒకటా వందా ఒకటే అదే ఒకటే అలా అయ్యారండి రెండు ముక్కులు రెండు చెవులు రెండు రెండు కళ్ళు ఈ విధంగా లెక్కేసుకుంటూ పోతే వందా అవుతుంది మనిషి దేహంలో రెండు ఎముకలు ఉన్నాయని ఎక్కడో చదివాండి కాబట్టి మీరు రెండు వందల మూడు ఎముకలు ప్లస్ ఇంకా ఏవో ఇన్నీ మీరు అవ్వాలి ఇప్పుడు మీరు ఒక్కటా అనేకమా ఒక్క ఎందుకని ఇవన్నీ ఉండి ఆ తర్వాత నేను ఇంకొకటిగా లేను ఇవన్నిటికీ ఆశ్రయమై ఇవన్నిటినీ తనలో ఇముచ్చుకుని నేను ఉన్నది కాబట్టి ఆత్మని మరొక వస్తువుగా లెక్క వాడు ప్రశ్న వేశారు అది తప్పు మంత్రాల్లో ఏమిటి ఒకటి చెప్పారండి వైద్యం చెప్పారు యాగం చెప్పారు పశువు చెప్పారు యువకని చెప్పారు స్వర్గం చెప్పారు ఇంద్రుడు చెప్పారు దేవత చెప్పారు ఆత్మ కూడా చెప్పారు అని వాడు పొరపక్షం పొరపక్షం ఇట్ నాట్ లైక్ అభిధానాభియేదస్ వాత్ ఇది సంగ్రహ అంటే ఆ ప్రశ్నకు సంగ్రహమైన సమాధానం అభిధానము అభిధేయము ఆ పదాలు తెలుసుకోండి ఇంతకుముందు మనం ఏమనుకున్నాం అభిధానము అంటే ఏమిటి శబ్దము శబ్దము అభిధానము ఎందుకని ఒక వస్తువుని అది బోధిస్తుంది కనుక సో ఒక వస్తువుని ప్రకాశింపజేసే శబ్దము అభిధానమైనప్పుడు ఆ వస్తువు ఏమిటవుతుంది అభిధేయము శబ్దము చేత ప్రకాశింపజేయబడేది అభిధానము అభిధేయం తెలిసిందా పదాలు తర్వాత ఇంకొక లిస్ట్ చెప్తా రెండు పదాలండి అభిధానము అభిధేయము శబ్దము అంటే ఏమిటి అభిధానం అర్థము అంటే అభిధేయం కాబట్టి ఇంకో శక్తి మొదటి శక్తి ఏమిటి అభిధాన అభిధేయ రెండవ శక్తి ఏమిటి శబ్ద అర్థ మూడో శక్తి అభిధాన అంటే నామము అభిధేయ అంటే రూపము నామ రూపము ఒకటే నామ రూపములు ఈక్వల్ టు శబ్దార్థములు ఈక్వల్ టు అభిధాన అభిధేయములు ఎప్పుడు ఎప్పుడు చెప్పినా ఎప్పటికప్పుడు వరగడిపే ఎవళ్ళకి మీకు కాదు నాకు నాకు ఎప్పటికప్పుడు పొరగడుతే నేనే మళ్ళీ మళ్ళీ చెప్తూ ఉంటాను నాకు పొరగడు సో అభిధార అవిధేయులు ఇప్పుడు మీకు నేను ఒక సంగతి చెప్తున్నానండి ఇది మీకు గుర్తించకపోతే ఇప్పుడు గుర్తించండి చాలాసార్లు చెప్పాలి శబ్దము అర్థము ఉన్నాయి కదా శబ్దం లేనిదే అర్థం ఉండదు అర్థం లేనిదే శబ్దం ఉండదు మీకు కుండ తెలిస్తే కుండా అనే వస్తువు తెలిస్తే కుండ అనే పదం కూడా తెలుస్తుంది కొన్ని తెలుగు మీకు తెలియకపోతే ఇంగ్లీష్ అయినా తెలుస్తుంది పాట కాన్వెంట్ చదువుకున్న వాళ్ళకి తెలుగు తెలియకపోవచ్చు మీకు కుండ తెలుసు తెలియదా తెలుసు తెలుగు వచ్చినా రాదు అయితే పాత్రను తెలుస్తుంది పాటం పిచర్ ఏదో తెలుస్తుంది కాబట్టి శబ్దము లేకుండా అర్థము ఉండదు అర్థము లేకుండా శబ్దం ఉంటుంది నాకు ఈ పదం తెలుసునండి కానీ అదేమిటో తెలియదండి అనేది ఉండదు అనేది ఉండదు అది ఉండకూడదు ఏంటంటే మేము డిక్షనరీ చూస్తున్నాం కదా అంటే అలా కాదు ఆ పదము ఆ పదమునికి సంబంధించిన ఒక వస్తువు ఉన్నది ఆ వస్తువు యొక్క వివరాలు ఏమిటో మాకు తెలియవు ఆ వివరాలను తెలుస్తున్న కోసం డిక్షనరీ చూస్తారు అందుకోసం డిక్షనరీ చూస్తారు ఇప్పుడు హేఫ్లాలవి అంటే ఆయన వర్క్ చేస్తున్నారు చూద్దాం టిసిఏ పిఎల్ఓ ఎల్వో జీవై హేప్లాలవి కక్కాకి అన్నాను అనుకోండి నోట్ చేసుకుని నీకు ఇష్టమే చూస్తారా చూడరు ఎందుకని అది శబ్దమే కాదు అది శబ్దం అనే ఒక గుర్తింపు వస్తే దీనికి ఒక అర్థం ఉంటుంది ఆ అర్థం మనం తెలుసుకోదగ్గదై ఉంటుంది మనం తెలుసుకోడానికి అవకాశమైన అర్థం ఉంటుంది అని అంత పరిధి ఉన్నప్పుడు నేను ఇష్ట అంటే చాలా మందికి మీకు ఆల్రెడీ తెలుసు కొన్ని వివరాలే తెలియజేస్తుంది ఎనివే కమింగ్ బ్యాక్ టు ది పాయింట్ శబ్దము ఉన్నప్పుడు అర్థము ఉడికిదురు అర్థము ఉన్నప్పుడు శబ్దం ఉడికిదు నామ రూపముడు నేను ఒక పేరు చెప్తాను దాని రూపం మాకు తెలియదు అని మీరు అనండి చూస్తాను నెక్లెస్ అనండి రూపం తెలియదు నెక్లెస్ రూపం నామమే తెలుసు అది అనండి చూస్తాను అనలేను పాక్ నామము రూపము ఎప్పుడు కలిసే ఉంటుంది నామానికి ఏ లక్షణం వర్తిస్తుందో రూపానికి కూడా అదే లక్షణం వర్తిస్తుంది రెండు కలిసి ఉంటాయి కదా విడదీయడానికి వీలు లేదు ఎందుకంటే ఆ లక్షణము వికారేయ భేదస్య వికారా భేదాంత సమూహం వేర్వేరు వేర్వేరు అభిధానములు కొండ పిడత మూగుడు ఇవన్నీ వేర్వేరు అభిధానాలు కుండకి అభిధేయం ఒకటి ఉందా ఒక రూపం మూకుడుకి ఇంకో అభిధేయం ఉందా పిడతకి ఇంకో అభిధేయం ఉందా ఇవన్నీ వేరువేరు అభిధేయాలు ఈ విధంగా అభిధానాలు ఎన్నో ఉన్నాయి అభిధేయాలు ఎన్నో ఉన్నాయి ఈ అభిధాన అభిధేయపు జంటలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ వికారములు మాత్రమే వికారము అంటే ఒక కాలంలో పుట్టి మరో కాలంలో మరుగయ్యే దాని పేరు వికారము శబ్దం కూడా అంతే ఇప్పుడు రూపం ఉంటుంది ఘట రూపం ఉంటుంది ఘట రూపము ఒక కాలంలో పుడుతుంది ఇంకో కాలంలో అధికారం పోతుంది లేకుండా పుడుతుంది ఘట రూపం పోయింది అనుకోండి ఘటో నాస్తి అంటాడు ఘటము లేదు అంటారు ఘటము లేదు అన్నాడంటే ఆ లేకపోవడం అప్సల్యూట్ లేకపోవటం కాదు అసలు అప్సల్యూట్లీ ఘటం లేదనుకోండి అప్పుడు ఘటహానాస్తి అని వీడు ఎలా అంటాడు ఘటహానాస్తి అని ఎలా అసలే అసలే ఘటమనేది అసలే లేదనుకోండి అసలేకపోతే ఘటం అనే పదమే ఉండేది కదా కాబట్టి ఆ పదాన్ని ఉటంకించి లేదు అన్నాడంటే అర్థం ఏంటి మా నాన్నగారు ఇంట్లో లేరని చెప్పమన్నారు అంటే అర్థం ఇంట్లో ఉన్నట్టనట్ట ఉన్నట్టు అదేవిధంగా ఘటమనేది అసలేదు అంటే ఉందనమాట రూపం ఉందనమాట లేకపోతే దాన్ని నిషేధించడానికి ముందు ఉటంకించి నిషేధించడం అక్కడ ఘటము లేదు అంటే ఘటరూప జ్ఞానం ఉందా ఉంది ఆ ఉన్న జ్ఞానానికి లేదనేది విశేషము జోడించారు కాబట్టి ఈ అభావము ఘటము లేదు అనే అభావము ఇది ఇది హండ్రెడ్ అభావమా లేక భావరూపమా భావరూపం ఈ గజభాష్యమో వస్తుంది భావరూపండి అభావములన్నీ భావరూపాలే కాబట్టి రూపములన్నీ ఓ కాలంలో పుట్టి మరో కాలంలో గిట్టేటువంటి వికారములు నామములు కూడా అంతే ఎందుకంటే నామము అనేది పుడుతుందండి ఆ ప్రాణశక్తి నుంచి పుడుతుంది ప్రాణశక్తి నోటి నుంచి ప్రకటమైనప్పుడు పుడుతుంది పుట్టి కొంతసేపు ఉంది పోతుంది ఇప్పుడు రామహ అన్నాను ఆ శబ్దం మీరు అర్థం మాట అలా రామ శబ్దం ఈ శబ్దము వికారమా కదా వికారం ఎందుకని పుట్టింది వికారమే కామ అనే ఒక రూపం ఉన్నది అది వికారమే ఎందుకంటే ఆ రూపం వచ్చింది తను గడితే నామము వికారమే రూపము వికారం కాబట్టి మంత్రములలో శబ్దాలు ఉన్నాయి అంటే అవన్నీ అభిధానములు అవుతాయి ఆ శబ్దములు చేసేటప్పుడే అధ్యేయాలు ఉంటాయి రెండూ వికారములు అవుతాయి పోనీ అయితే అవన్నీ ఆత్మ కూడా ఇంకొక వికారము నో అది అనుకుంటున్నారు నచ వికారాష్యతే ఇప్పుడు ఆత్మా వికారా నైష్యతే ఇష్యతే అంటే అంగీకరింపకూడట లేదు వేదాంతుల అవగాహనలో ఈ విధంగా మార్పులను చెంది పుట్టి జిట్టేటువంటిది అది ఆత్మానబడత అది నాకు వాట ఆత్మా అది కాబట్టి స్వర్గానికి వెళ్ళొచ్చింది ఆత్మాని ఎవరైనా అడిగితే నేనేమంటాను అలా మీరు అడగకూడదండి నచ్చే ఆత్మా వికారహ ఇష్యే ఆత్మ వెళ్ళాడు ఏంటంటే మీ మొహం అలా అలా మీరు అడగకూడదు వేదాంతలు పరిభాషలు అలా ఉండదు అయితే మరి ఏమని అడగాలి జీవుడని అడగదు కాబట్టి ఆత్మ వికారం కాదది అది అన్ని వికారములు దాని నుండే పుడతాయి వికారములన్నీ దాంట్లో విని ఇప్పుడు ఘట అన్నారు ఘటహ అంటే అనడానికి ఆ శబ్దం పుట్టడానికి కావలసింది ప్రాణశక్తి ఆ ప్రాణశక్తికి మూలమేమిటి ఆత్మ అవునండి నామానికి మూలం ప్రాణం ఆత్మ నామానికి మూలం ప్రాణం ప్రాణానికి మూలం ఆత్మ తర్వాత ఘట అనగానే రూప జ్ఞానం కలిగిందా ఘట రూప జ్ఞానానికి మూలమేమిటి చైతన్యం జ్ఞానం ఆ జ్ఞా విజ్ఞానం ఆ విజ్ఞానానికి మూలమేమిటి ఆత్మ కాబట్టి ప్రాణ విజ్ఞాన ప్రాణ అంటే నామము విజ్ఞాన అంటే రూపం కాబట్టి ఆత్మ అంటే ప్రాణము ద్వారా నామాలకి విజ్ఞానము ద్వారా విజ్ఞానం అంటే బుద్ధి బుద్ధి ద్వారా రూపాలకి సర్వములకు ఆశ్రయమైన వస్తు వస్తువు తత్వము దాని నుంచి పుడతాయి నామరూపాలు దాంట్లో దిక్కుతాయి దాన్నించి పుట్టే నామరూపాలు దానిని తమలో విచ్చుకోగలుగుతాయండి దానిని చెప్పే నామం ఉంటుందా ఉండదు ఉండడానికి వీలులేదు మరి అయితే ఆత్మ ఈ పూర్వపక్షం కూర్ణ నమ పూర్ణమిదం పూర్ణా పూర్ణము దూర్ణస్ పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యే శాంతిశాంతిశాంతి హరి ఓ శ్రీ గురు చో నమ హరి ఓం తత్స్ శ్రీకృష్ణార్పణమస్తూ